భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులని గాలి తుఫానులను గదించి బాధలను తొలగించే శ్రములలో మనకు తోడైయుండి శ్రములలో మనకు తోడైయుండి యలు పరచేతన జయము భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలుళ్ళన్ని తిని జీవన దిని ప్రవహింపాజేసే సకల స్థలంబుల ఎందు లేకు మించిన ఆత్మలు తెచే ఆత్మలు తెచి ప్రభువే స్తోత్రార్హండు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భువియందు జీవించు కాలము బ్రతికెదము ప్రభు కొరకే ందు జీవించు కాలము బ్రతికెదము ప్రభు కొరకే మనమాయన కర్పించుకొనదము మనమాయన కర్పించుకొనెదము ఆయన శయమది ఏ భతులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులని కొంచెము కాలమి ప్రభువును సంధించుటకై కొంచము కాలమి మిలియనది ప్రభువును సంధించుటకై కనుక మనము నడుచుకునేదము కనుక మనము నడుచుకునేదము ప్రభు మార్గములా ఎందు భక్తుల రా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తుల రా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ చిన్నగా ప్రార్థన చేసుకుంటా విశ్రాంతి దినం దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుడికి కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం అనేక మంది అలసిపోతా ఉన్నారు ఒక దిక్కు టెంపరేచర్ పెరిగిపోతా ఉంది ఇంకొక దిక్కు రెస్లెస్నెస్ పెరిగిపోతుంది అన్సర్టనిటీ ఎక్కువ ఇటువంటి సమయంలో మనకి ప్రభు యొక్క సన్నిధి చాలా అవసరం ఆయన నడిపింటూ మనకు అవసరం పరిశుద్ధ రూ తండ్రి మీకు వదనాలైనా అనేకమైన పన్నుతో అలసిపోతున్నాంనైనా కానీ మీరు మీ సన్నిధికి రమ్మంటున్నారు మీ కాళ్ళు కూర్చోమంటున్నారు మీ స్వరం వినమంటున్నారు ఈ యొక్క దినం మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం మా మనసు పరిపరి విధాలుగా పోనీయకుండా మీ మీద కేంద్రీకరించుకుని లాగనే సహాయపడండి నాయన ఏసయ్య మీ యొక్క స్వరం వినాలా అవును ప్రభా మీ వాక్యంలో జీవం ఉంది తండ్రి అవును మా విధాలలో తండ్రి జీవాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుతాత్మ నడిపింపు మాకు దేండి అవును ప్రభా అందులోని సత్యాన్ని మేము గ్రహించాలా దాన్ని మా జీవితాలను అవలంబించుకోవాలా అనుభవపూర్వకంగా అనేకలు ప్రకటించాలా అటువంటి సాక్ష్యాన్ని మాకందరికి అనుగ్రహించి మీరే మహిమనుందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించు నా తండ్రిగా దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందు ఆ ఈ యొక్క అంశం నేను ఏర్పరచుకున్న ఇదే కాలం ఎన్నుకున్న అంశం ఏంటంటే హూఇస్ మై నేబర్ అన్న అంశం ఇది ఆల్మోస్ట్ మనం చైల్డ్హుడ్ నుంచి సండే స్కూల్ కాలం నుంచి నేర్చుకుంటున్న అంశం ఇది హూ ఇస్ మై నేబర్ నీ పొరుగువాడు నా పొరుగువాడు ఎవరు అనేది ఈ ప్రశ్న ఎవరేసింది కాదు ఒక ఆ ధర్మశాస్త్రోపదేశపడేసినట్లు మనం చూస్తా ఉంటాం బైబుల్లో ఇది లుకా సువార్త పదవ అధ్యాయము ఇరవై ఐదవ వసం నుంచి ఆరంభం ఇది దానికి ముందు ఈ విషయాలను మనం అంతా అర్థం చేసుకోవాలంటే బేసిక్ ఒక స్ట్రక్చర్ అంటే ఏర్పరచుకోవాలా మన హృదయాలలో ఈ వాక్యాన్ని ఏ రీతిగా నేను స్వీకరించాలా అందులో చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విషయాలేంది నేర్చుకోలేని విషయాలేంది అదొకటి ఎందుకంటే ప్రభు అనేక పర్యాలు మనకు నేర్పిస్తా ఉంటాడు బైబుల్ అంతా ప్రొగ్రెసివ్ రెవల్యూషన్ అది ఒకేసారి అంతా బయలుపరచబడలేదు గ్రాడ్యువల్ గా స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ మనం ఎదిగే టైంలో మన ఆత్మీయ దశలో ఎదిగే టైంలో ప్రకృతి సహజంగా ఎదిగే టైంలో కొన్ని విషయాలు బయటపరచబడు మరికొన్ని విషయాలు తర్వాత బయలుపరచబడడం చివరి కాలం వరకు మనం ఈ లోకాన్ని ముగించుకునేంత వరకు అవి బయలుపరచబడుతూనే ఉంటాయి కాబట్టి ఓ విషయంగా ధాన్యాల విషయంలో జ్ఞాపకం తీసుకున్నప్పుడు అనేక పర్యాలు ధాన్యాలు ధ్యానించినప్పుడు ఒక విషయం హెచ్చరికలాగుంటుంది నాకు అదేంటంటే దానియాలకి కొన్ని విషయాలు అర్థం కావు చివరి అధ్యాయానికి వచ్చినప్పటికీ ప్రభు నాకు అర్థం కావట్లేవు నాకు ఎంతగానో కన్ఫ్యూజన్ ఉంది అయినా అంటే ధాన్యాలు ను వాటిని ఇప్పుడు అర్థం చేసుకుని లేదు వాటిని ముద్రించేసి అవి కొంతకాలం వరకు అవి ఆ రీతిగా ఉండాల్సిందే అంటే ధాన్యాలు అడుగుతే కూడా కొన్ని చూపించలేదు ఎందుకంటే ఆయన కాలంలో నెరవేరేది కావు ఆయనకు చెప్పినా అర్థం కావు అన్న విషయాన్ని జ్ఞాపనం చేస్తుంది అదే రీతిగా ప్రకటన గ్రంథంకి వచ్చినప్పుడు కూడా ఏడు ఉరుములు లేక సెవెన్ థండర్స్ అనేది ఒక దర్శనం ఉంటుంది అక్కడ వ్యూహానుభక్తులకు అర్థం కావు అర్థం కానప్పుడు నువ్వు అర్థం చేసుకుని లేదు అంటాడు దాన్ని రాయబోతుంటే అవి రాయొద్దు అవి ముద్రించబడేదేవి అంటాడు కాబట్టి కొన్ని విషయాలు ఎందుకు ఆ కాలంలో దాచిపెట్టిండు అనేది మనం అర్థం చేసినప్పుడు యుగ సమాప్తిలో ఉన్న మన కొరకు అవి దాచిపెట్టిండు కానీ మనం వాటిని చూడలేకపోతే ఇంకా ఎవరు చూడగలరు పైగా మనం అనేక విషయాలు మన కుటుంబీకులతోని మన స్నేహితులతో పంచుకోవాలనుకుంటూ ఉంటాం ముఖ్యంగా సీక్రెట్స్ అదే రీతిగా మన ప్రభువు కూడా అనేక విషయాలు తన బిడ్డలతో పంచుకోవాలనుకుంటుంటాడు కానీ ఏ బిడ్డల తను పంచుకోవాలా ఎవరితో పంచుకోవాలా అదే ఆశ్చర్యకరంగా ఉంటది కాబట్టి అందుకరకు మనకి అఫస్థ కార్యము మొదటి అధ్యాయము ఎనిమిదవ వర్షంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు మీరు పరిశుధాత్మను పొందినప్పుడు శక్తిని కాబట్టి మనకు ఆ శక్తి అవసరం ప్రతి నూతనంగా మనము ఆ యొక్క అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దాని తర్వాత యోహాన్ స్వార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు ప్రభు ఏందంటే అక్కడ ఆ స్త్రీతో సంభాషిస్తున్న విషయం అక్కడ మనం చూస్తూ ఉంటాం దేవుడు ఆత్మ కనుక ఆరాధించే వాళ్ళు ఆత్మతోను సత్యంతో ఆరాధించమంటాడు కాబట్టి అక్కడ రెండు డైమెన్షన్స్ ఆఫ్ వర్షిప్ ఉంది ఆత్మతో ఆరాధించడం సత్యంతో ఆరాధించడం ఇది ఈ విషయం అర్థంగానే సిద్ధం ఉంటాం కొన్ని కొన్ని సార్లు మనం ఆత్మలో ఆరాధిస్తున్నామా దేవుణ్ణి తండ్రిని లేక సత్యంలో ఆరాధిస్తున్నామా ఇవి టూ డైమెన్షనల్ ఎక్స్పీరియన్సెస్ అంటాం మనం దేవుని వాక్యంలో చూస్తున్నప్పుడు అదే రీతిగా మనం కొరితలు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం లో చూస్తాము ఆ యొక్క ఆత్మీయ వరాలకు సంబంధించింది అది పెద్ద కాంట్రవర్సీ చర్చలో ప్రపంచం అంతటా మెయిన్ స్ట్రీమ్ చర్చెస్ ఆ యొక్క బ్రదరీ చర్చెస్ మధ్యలో ఎప్పుడు డిఫరెన్సెస్ వస్తాం మెయిన్ స్ట్రీమ్ చర్చెస్ వీటిని రిజెక్ట్ చేస్తుంది ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఇప్పుడు లేవంటారు బ్రదరీన్ సంఘాలు ఏమంటే అంటే ఉన్నాయి ఈ రోజు లో లేకపోతే ఎందుకు అక్కడ వాక్యం రాయబడుతుంది కాబట్టి సరే ఒకరిని మనం ఎప్పుడు క్రిటిక్ చేయము మనం ఎందుకంటే క్రిటికల్ మైండ్ అవసరమే దేవుని వాక్యాన్ని ధ్యానించాలంటే క్రిటికల్ మైండ్ అవసరం కానీ క్రిటిసిజం అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాడి ఇష్టం చొప్పున వాడి వాడే శక్తి కొలది దేవుడు అవి పంచి పెట్టిన విషయాన్ని మనం జ్ఞాపకం మన ఇష్టం కాదు దేవుడు తన ఇష్టం ప్రకారంగానే ఆ యొక్క ఆత్మవరాలు లేక కృపావరాలను అనుగ్రహించినట్టు మనం అక్కడ చూస్తూ ఉంటాం కానీ మరి విశేషంగా ప్రవచన వరాన్ని మీరు ఆసక్తితో అన్ని గిఫ్ట్స్ లోకి ఒక గిఫ్ట్ ని స్పెషల్ గా మనల్ని మనము కోరుకోమంటుండే అదే ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫసీ ఎందుకంటే బైబుల్ అంతా ఒక ప్రవచన పుస్తకం అందులో జీవం ఉంది కాబట్టి అది ఎప్పటికీ ముగించదు అది కాలం ఎంత కాలం పోయినా కానీ అందులో జీవం ఉంటది కాబట్టి అది శాశ్వతంగా ఉండేది ఆ వాక్యం దేశప్రవ్య వాక్యం కాబట్టి ఇది లాస్ట్ ఎండ్ డేస్ వరకు కూడా ఈ వాక్యం కొనసాగుతూనే ఉంటది అందుకని ఆ గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసి మరీ విశేషంగా కోరుకోమన్నారు ఎందుకంటే ఈ రోజు పరిస్థితులు ఎందుకు ఈ రీతిగా ఉన్నాయంటే చెప్పలేని స్థితిలో ఉంది క్రైస్తవ జీవితం ఏ పాస్టర్స్ కూడా ధైర్యంగా ప్రకటించలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి అవి బయలుపరచబడలేదు వాళ్ళు వాటిని స్వీకరించలేదు ఎందుకంటే మెకానికల్ లైఫ్ రొటీన్ లైఫ్ లో వెళ్ళిపోయినారు కాబట్టి అందుకని మనం చూస్తా ఉంటాము ఏషియా గ్రంథము అరవై ఒకటవ కూడా ఎందుకు పరిశుధాత్మ అనుగరించబడింది అంటే ఒక పర్పస్ కొరకు దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది అని మన ప్రభు లూకాల్గోలు కూడా ప్రకటిస్తూ ఉంటాడు ఆ వాక్యాన్ని చదువుతా ఉంటాడు దేవాలయంలో దేవుని యొక్క ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉంది ఎందుకంటే ఒక పర్పస్ కొరకు బీదలకు సువార్త ప్రకటించడం కొరకు చెరలో ఉన్న విముక్తి కల్పించడం కొరకు ఆ అంధకార సంబంధాలతో పిడిపబడుతున్న వాళ్ళకి విమోచన ప్రకటించడం కొరకు చివరికి విమోచన సంవత్సరాన్ని ప్రకటించడం కొరకు అన్న విషయాలు అక్కడ జ్ఞాపం తీసుకుంటా కాబట్టి హోలీ స్పిరిట్ లేకుంటే మనము మన జీవిత పర్పస్ ని ఫుల్ఫిల్ చేసుకోలేము అనేది మాట అట్లా క్లియర్ గా చెప్తా ఉంటాడు అందుకనే మనము ఈ రోజు ఒక ఉపమానాన్ని చూసుకొని వాక్యాన్ని ముగించుకుంటాం లూకా సువార్త పదోద్యామిలో ఇరవై ఐదవ వచ్చినంలో ఒక లాయర్ లేక ఇంగ్లీష్ లో లాయర్ అని ఉంది తెలుగులో మటుకు ధర్మశాస్త్రోపదేశాడనుంది లాయర్ కి ధర్మశాస్త్రోపదేశానికి డిఫరెన్సెస్ ఉంటాయి ధర్మశాస్త్రోపదేశ అంటే సువార్తని ప్రకటించేవాడు దేవుని యొక్క వాక్యాన్ని అనేకలకు చూపించేవాడు వాటిని విశద్ధీకరించి ప్రకటించేవాడు ధర్మశాస్త్రోపదేశకుడు అయితే ఇరవై ఐదవ వర్షంలో ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధ కూడా నిత్య జీవంకు వారసు నవటకు నేను ఏమి చేయాలని ఆయన శోధించచ్చు అడిగాను కాబట్టి సిన్సియారిటీ లేదు అన్న విషయం ధర్మశాస్త్రోపదేశకుడే ప్రీచరే కానీ టీచరే కానీ ఆయన హార్ట్ కండిషన్ బాగలేదు ఎందుకంటే ఆయన దేవుణ్ణి తన మన ప్రభుని కానీ మన ప్రభు తన హృదయ కాబట్టి ఇరవై ఆరో ఏం చెప్తుంటే అందుకు ఆయన ధర్మశాస్త్రము అంది ఏమి రాయబడి ఉన్నది నీవేమీ చదువుతున్నావని అతను అడగగా అతను ఇరవై ఏడో వచనాలను చెప్తున్నాడు అతడు నీ దేవుడు ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమిపవలేన నీ నీ పొరుగు వాడిని అన్న విషయాన్ని జ్ఞాపకం అయితే ఇది నేను చాలాసార్లు గణనించిన ఈ వాక్యం ఇరవై వచనంలో ఉన్న వాక్యం ఏంటంటే మనం ప్రభుని తండ్రిని ఏ రీతిగా సేవించాలంటే అక్కడ నీ పూర్ణ హృదయం పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ నీ పూర్ణ మనస్సు మూడవది నీ పూర్ణ శక్తితో నాలుగవది నీ పూర్ణ వివేకంతో అయితే ఈ ఈ లూకాసు వార్తలు తప్ప ఇంకెక్కడ కూడా బైబుల్లో మనకు ఈ నాలుగు పాయింట్స్ కనిపించవు దేవుణ్ణి సేవించడం అనేది నాలుగు పిల్లర్స్ అనేది జ్ఞాపం చేయబడుతుంది అన్ని క్లోకెళ్ళి మనం ఉదాహరణగా మనం మత్స్య వార్త చూస్తున్నాం అనుకోండి మత్యస వార్తలో కూడా ఈ విషయం జ్ఞాపకం చేయబడతా ముఖ్యంగా ఏ రీతిగా ఉంటుంది అంటే మతవార్థకు వచ్చేపటికి ఇరవై రెండవ అధ్యాయంలో ముప్పై ఏడవ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనసుతోనూ ఉంటుంది అక్కడ కానీ ఇక్కడ వివేకంతో అని కూడా ఉంది కాబట్టి వివేకము చాలా అవసరం లూకా సువార్థకు వచ్చేది ఆ సువార్తలనే ఆ విషయాన్ని జ్ఞాపకం నీ పూర్ణ వివేకంతో ఆయన సేవించాలని అంటే ఫోర్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ వర్షిప్ ఏ రీతిగా సేవించాలి దేవుడు అనేది దాని తర్వాత ఇరవై ఎనిమిదవ ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఉత్తరం ఇస్తున్నాడు ఏమంటే అందుకు ఆయన నీవు నిన్ను వలన నీ పొరుగు వాళ్ళని ప్రేమ వల్లనే కాదు ఏసుకు మాట్లాడతాడు అందుకు నీవు సరిగా వచ్చి అలాగ చేయము అప్పుడు జీవించదు అని అతనితో కాబట్టి ఈ యొక్క హాట్ కండిషన్ లేక హిపోకరిసితో ఉన్న ఈ ధర్మశాస్త్రోపదేశకుడు అక్కడితో సరిపించుకోక ఇరవై తొమ్మిదో అయితే తాను నీతి మంత్రుడైనట్టు కనిపరచగొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడని ఏసును అడిగాను ఇది మన పాయింట్ ఏస్రో యొక్క సేవా జీవితంలో ఒక విషయం గ్రహించాలి ఏంటంటే ఆయనకి ఎప్పుడు మనుషులు ప్రశ్నించటోళ్ళు కానీ ఆయన స్ట్రైట్ ఆన్సర్స్ ఎప్పుడు ఇవ్వలేదు ఆయన ఎప్పుడు స్ట్రైట్ ఆన్సర్స్ ఇవ్వలేదు ఎందుకంటే అడిగేవాడికి హృదయ తెలుసు కాబట్టి అందులో వేషధారణ ఉంది ఆయనని శోధించడానికి వచ్చిండు కాబట్టి ఆయన స్ట్రైట్ ఆన్సర్స్ ఎప్పుడు ఇవ్వలేదు ప్రశ్నించిన వాడిని తిరిగి ప్రశ్నించేవాడు ఈ ఆల్వేస్ క్వశ్చన్ ది క్వశ్చనర్ అప్పుడు ముప్పై వచ్చినంలో ఏప్రో మాట్లాడుతుడు ఒక ఉపవాస రీతిగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు ధర్మశాస్త్రోపదేశం కి ఉపమానం చెప్పాల్సి వస్తుంది అందుకు ఏ సీట్లా నేను ఒక మనుషుడు దర్శనం నుండి ఎరుకో దిగి వెళ్ళుచు దొంగల చేతికి చిక్కాను ఇది మనకు తెలిసిన వాక్యమే బాగా అయితే ఈ రోజు నేను మీకు చూపించాల్సింది ఏంటంటే నేను కొన్ని సంవత్సరాల నేర్చుకున్న విధానాలు బైబుల్ వాక్యాలని ఏ రీతిగా ఇంటర్ప్రిట్ చేయాలన్న విషయాలు మనం నేర్చుకోవాలి ఎందుకంటే ప్రతి వాక్యం ప్రతి పదంలో ఆయన యొక్క ఆత్మీయ నడిపింపు ఉంటుంది నేను గ్రహించిన కాబట్టి ముప్పై వచ్చినంలో ఒక మనుషుడు అన్నప్పుడు వాడికి పేరు లేదా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన అండర్స్టాండింగ్ ఆత్మీయంగా సాధారణంగా బైబిల్ అంతట్లో పేర్లతోనే ఆరంభమైతాయి మనుషుల గురించి ఎప్పుడైతే పేరు లేదో అక్కడ ఖచ్చితంగా వాడిలో ఏదో బలహీనత ఉన్నదంటూ మనం చూస్తాం మనం లాస్ట్ టైం కూడా చూసినప్పుడు ఎస్ గ్రంథంలో ఆ రూతు రూతుకు సంబంధించిన బోధలు మనం చూస్తూ అక్కడ ఒక మనుషుడు అంటాడు ఎళ్ళి తర్వాత వాడు బెత్లహేం నుంచి బయలుదేరేను అంటాం బెత్లహేం నుంచి బయలుదేరిన ఒక ఎందుకు బయలుదేరినంటప్పుడు ఆ హృదయ చూడండి దేవుడు ఏ రీతిగా వాడిని సంబోధిస్తుండడు వాడికి ఎందుకు పేరు పెడతలేడు అక్కడ దేవుని విడిచిపెట్టిన వానికి పేరుండదన్న విషయాన్ని కూడా జ్ఞాపం చేస్తుంది ఇక్కడ కూడా అంతే ఒక మనుషుడు ఎరుసలేము నుండి ఎరికోపట్నంకు దిగి వెళ్ళు దొంగల చేతిలో చిక్కాను కాబట్టి ఇక్కడ ఎరుశలేము ఎరికో మనకు తెలుసు ఆత్మీయ దశలో ఎరుశలేం అంటే సమాధానము నొందినది అనర్థం నేను జేమ్స్ట్రాంగ్ నంబర్స్ చూసేవన్ని ఇంటర్ప్రిటేషన్స్ నేర్చుకుంటున్నాను ఎరుశలేము అన్నప్పుడు సమాధానము నొందినది దాని తర్వాత ఎరికో అంటే మనకు అంతా తెలిసిందే ఓల్డ్ టెస్ట్మెంట్ లో క్షపితమైనది కాబట్టి ఒక మనుషుడు సమాధానం అందిన స్థలం నుంచి క్షపితమైన స్థలానికి వెళ్ళిపోవడం ఇది దేవుడి సన్నిధి నుంచి ఈ లోకం తట్టు వెళ్ళిపోవడం ఆత్మీయ స్థితిని జ్ఞాపకం చేస్తుంది ఆ మూడు పదాలు దాని ఏం జరిగింది అనేది చూస్తున్నాం అతడు దిగి వెళ్ళొచ్చుండగా దొంగల చేత చిక్కెను ఇది ఒక గుంపు ఎప్పటికీ మనకి ఇది సేవ జీవితంలో మన ప్రభు చెప్తున్న ఉపమానాలలో ఇవి కనిపిస్తా ఉంటాయి ఈ ఎన్ని గుంపులు మీరు చూడండి రోజు దొంగల గుంపు కాబట్టి ఒక మనుషుడు ఒక గుంపు సాదృశ్యం క్రైస్తవ జీవితంలో రెండవది దొంగలు ఇది మనం డైరెక్ట్ గా ఎవరిని సంబోధిస్తలేము కానీ జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఒకవేళ మనం ఎక్కడన్నా ఈ రోల్స్ అలా ఉన్నామా అనేది చూసుకోవాలా మనం ఒకవేళ లేకుంటే ప్రభుత్వం కృతజ్ఞత స్థితి అర్పించుకోవాలా గ్రూప్ గుంపులో ఉన్నారో వాళ్ళని హెచ్చరించుకోవాలి చూసుకోండి మిమ్మల్ని మీరు అనేది కాబట్టి ఈ దొంగల చేతిలో ఉపానైతేగా బైబుల్ అంత దొంగ అన్నప్పుడు శాతానికి సాధ్యం మనకు తెలుసు వాడు ఏ రీతిగా మనుషులని పట్టుకుంటాడు మనకు అక్కడ చూపించబడుతుంది వాడి చేతిలో చిక్కను వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొన ప్రాణంతో విడిచి పోయను ఇది మనకు తెలుసు దొంగ వచ్చినప్పుడు సైతాన్ని వచ్చినప్పుడు ఏం చేస్తాడు వాడు దోచుకుంటాడు ఆ హత్య చేస్తాడు అనే నాశనం చేస్తాడు అన్న విషయం మనకు తెలుసు వాడి గుణగణ అయితే ఇప్పుడు ముప్పై ఒకటో వర్షం నుంచి కొన్ని మతపరమైన క్రైస్తవ జీవితంలో ఉండే గుంపులకు సాదృశ్యం లేక మనుషులకు సాదృశ్యమైన వ్యాఖ్యలు మనకు చూపిస్తుంది దేవుడు చూడండి ముప్పై ఒకటో వర్షంలో అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోగను వెలుట తటస్థించాను కాబట్టి యాజకుడు యాజకులది ఒక గుంపు అది అతడు అతన్ని చూచి ప్రక్కకపోయాను అలాగు అలాగుననే లేవీడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను ఇవి మూడు గుంపులు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే శ్రమనుందిన వాడు ఒకడున్నాడు దాని తర్వాత దొంగల గుంపు ఒకటి ఉంది యాజకుల గుంపు ఒకటి ఉంది లేవీల గుంపు ఒకటి ఉంది అయితే ఇక్కడ ఒక చూడాల్సింది ఏంటంటే యాజకుడును లేవీడు ఒకటి గుంపుకు సంబంధించిన ఎందుకంటే వాళ్ళు చేసేటంత ఒకటే కాబట్టి సేవ జీవితం యాజకుడైనను లేవిడైనను సేవ దేవుని సేవ కొరకు కాబట్టి ముప్పై ఒకటి ముప్పై ఉన్న గుంపు ఒకటే అది కాబట్టి శ్రమ కొడ్డ పొందిన వాడు ఒక గుంపుకి సాదృశంగా ఉంటే దొంగలు ఇంకొక గుంపుకు సాదృశ్యంగా ఉంటే యాజకులు లేవీలు ఇంకొక గుంపుకు సాదృశంగా ఉంటే ఇవి మూడు గుంపులన్నీ ప్రవహి చూపిస్తుంది చూడండి అక్కడ అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు ఇది నాలుగవ గుంపు ముప్పై వచనంలో అయితే ఒక సమరుడు ప్రయాణం అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని ఆ వచ్చి అతనిని చూచి అతని మీద జాలి పడి ఈ యొక్క నాలుగవ గుంపు ఇది సమరయ గుంపు ఈ గుంపు ఉన్న సేవా దేవుని బిడ్డల హృదయ పరిస్థితి ఏ రీతి ఉంటుంది అనేది ఇక్కడ ముప్పై నాలుగో వర్షాల జ్ఞాపకం చేస్తున్నాడు అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి చూడండి చూడడము జాలి దగ్గరకు పోవడం ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు దాని తర్వాత నూనెయు రాక్షరసం ఆత్మీయ సత్యాలు నేను అవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లో చూస్తే అర్థమవుతాయి నూనె ద్రాక్ష రసము ఇవన్నీ ఆత్మీయ సత్యం పోసి అతని గాయంలను కట్టి ఎన్ని ఎన్ని ఏ విధంగా సేవ చేశాను అనేది మనకు జ్ఞాపం చేయబడుతుంది తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళ ఇంటికి తీసుకొని అతని పరామర్శించానన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం దాని తర్వాత ముప్పై ఐదో రెండు దినారాములు తీసి ఆ పూట కూళ్ళ ఇతని పరామర్శించము నీకు నీ ఇంకేమైనా నువ్వు ఖర్చు చేసినట్ల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చది నాతో చెప్పిపోయాను అయితే ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే క్రైస్తవ జీవితం ఇవన్నీ ఏదెక్తంటే పర్లోక రాజ్యానికి సంబంధించిన విషయాలను జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నావు ఉప్మానలు ఇవన్నీ ప్రభు మొదటి నుంచి కూడా అయితే ఎండ్ టైమ్స్ లో పర్లోక రాజ్యం ఏ రీతిగా ఉందన్నప్పుడు ఈ వ్యక్తిని పోలింది వీడు ఎరుసలేం విడిచిపెట్టి ఎరిపో వెళ్లిపోయినాడు క్రైస్తవ జీవితం ప్రపంచంలో ఈ రోజు లోకాతీతంగా జీవిస్తుంది ఐహిక విచారాలతో కొట్టుకొని పోతుంది అది ఏషావుగా మారిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం సుఖానుభావాన్ని ఆశ్రయించింది కాబట్టి వాళ్ళందరూ దొంగల చేత చిక్కబడక తప్పదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని యాజకులు లేవీలు ఏమీ చేయరు వాళ్ళు విడిచిపెట్టేశారు ఎందుకంటే వాళ్ళ యాజకత్వం వెళ్ళిపోయింది వాళ్ళ నుంచి అది ఓ రీతిగా ఉపరీతి కూడా అర్థం చేసుకోవడం ఏంటంటే పాత నిబంధన కాలంలో యాజకత్వము లేవీల నుంచి విడిచిపెట్టినట్టు మనం చూస్తాం మన ప్రభు కాలంకి అందుకే ఆ యొక్క మన ప్రభుకి ఎప్పుడు సంబంధ సంఘర్షణ జరుగుతా ఎందుకంటే కైపా లాస్ట్ వాడు లేవి గోత్రికులలో లేవి యాజకత్వంలో లాస్ట్ వాడు యాక్చువల్ గా అయితే కైపాకి బదులు బాప్తిజం యోహానికి రావాల యాజకత్వం కానీ బాప్సిమి యూహాన్ కుటుంబము మార్జినలైజ్డ్ అయిపోయి వాళ్ళని ధృవీకరించడం జరిగింది కాబట్టి ఆ యొక్క బాప్ సి వ్యూహానికి రావాల్సింది లాస్ట్ యాజకత్వం కానీ అది కాైపాకి వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం అది కాైపా నుంచి అది వెళ్ళిపోవాలి అది వెళ్ళిపోయినట్టు మనం చూస్తాము అది మన ప్రభు వచ్చేసింది అది ప్రభువే ఆ యొక్క ప్రధాన యాజకంగా మన మధ్యలో ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం ఇక్కడ కూడా అది మనం చూస్తున్నాం యాజకుడు వెళ్ళిపోయింది చూస్తూ అంటే వాడి యాజకత్వాన్ని విడిచిపెట్టిండం చేస్తుంది అదే రీతిగా లేవీడు కూడా చూసి వెళ్ళిపోయింది అంటే లేవిడు కూడా తన యాజకత్వాన్ని విడిచిపెట్టేసిండ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఇది బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గాయపడ్డవాడు ఆ యొక్క కాంగ్రిగేషనల్ టైప్ ఆఫ్ చర్చ్ మెంబర్స్ వీళ్ళంతా ఈ రోజు క్రైస్తవ జీవితం గాయపడిందంటే వీళ్ళంతా కాంగ్రిగేషన్ కి ఉన్నారు మరి ఈ కాంగ్రిగేషన్ గాయపడ్డ స్థితిలో ఉన్నది వాడు అయోమయ స్థితిలో ఉన్నారు వారిని ఎవరు ఆదరించలేరు వాడిని ఏ రీతిగా పరామర్శించాలా వాడికి ఏ రీతిగా దేవుని యొక్క వాక్యం చేత ద్రాక్షరసం చేత నూనె చేత వాడిని పరామర్శించాలా చేసేవాడు ఎవరు లేరు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుండడు కానీ ఇక్కడ మంచి సమరణ గురించి ఆయన తెలుసు స్టోరీ ఇతను కంటిన్యూస్ గా జర్నీ చేసేవాడు విషయాన్ని ఇక్కడ వాక్యం జ్ఞాపం చేస్తుంది కంటిన్యూస్ గా చూడండి అక్కడ మనం గ్యానిచ్చినప్పుడు కూడా ఈయన ఆల్వేజ్ జర్నీ చేస్తుండే ఇది మనం ఉంటుంది ఇక ఆత్మీయ ఒక అరణ్య మార్గం అన్నట్టు మనం ఉంటుంది లోకంలో కాబట్టి ఇందులో మనం ఏం సమకూర్చుకోము ఏం సమకూర్చుకున్నా వేస్టే ఎందుకంటే వాటిని మనం తీసుకొని పోలేం కూడా కానీ మనం తీసుకోపోవలసింది ఒకటి ఏంటంటే కాంగ్రిగేషన్ ని ఆయన సన్నిధికి కాబట్టి ఈ సమరయ గుంపులు మనం ఉండాలన్న విషయాన్ని జ్ఞాపని యాక్చువల్గా సమరీలను తృణీకరించిన వాళ్ళు కదా సమరయ స్త్రీని తృణీకరించినట్టు మనం చూస్తుంటాం ఎందుకంటే మీరు సగం అన్యులు సగం యూదులు అన్నట్టు అంటచబుల్స్ లాగా వాళ్ళని ట్రీట్ చేసేవారు కానీ ప్రభు సమరీలకే ప్రాధాన్యత చేసినట్టు మనం చూస్తుంటాం ఎందుకంటే వాళ్ళ హృదయ పరిస్థితి ఆ రీతిగా ఉంది దేవుని పట్ల ఆసక్తి అందుకే సమరస్తి కూడా చెప్తున్నాడు ప్రభుత్వాన్ని అయ్యా మాకు గిరిజీము పర్వతం మీద ఒక మందిరం ఉండే మీ వాళ్ళు వచ్చి దాన్ని మిమ్మల్ని ఏమో ఎరసలిమ్మ మందిరానికి రానియారు అంటరాని వారమని మరి మేము మిమ్మల్ని ఎక్కడ మేము దేవుడు ఎక్కడ ఆర్దర్చాలంటే అమ్మ ఒక దినం వస్తుంది అది ఇప్పుడే వచ్చింది మీరు ఎక్కడికి బోనవసం లేదు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆర్దించాల ఆత్మతోనూ సత్యంతోనే ఆర్దించాలని ఆయన సత్యాన్ని ప్రకటించాడు మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారమ్మా మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తాం అన్నాడు ప్రభు కాబట్టి ఈ రోజు క్రైస్తవ జీవితం ఆరితేనే ఉంది తెలియని దాన్ని ఆరాధించినట్లుగా కాబట్టి మొదటి మూడు గుంపులు లేక ఆ దొంగల గుంపు మరియు యాజకుల గుంపు ఈ గుంపులు రెండు విడిచిపెట్టినాయి కాంగ్రిగేషన్ కాంగ్రిగేషన్ ని కాబట్టి నాలుగవ గుంపులో మనం ఉంటేనే కాని ఇప్పుడు మీరంతా మనలో చాలా మంది బ్రదర్స్ అటువంటి సేవ చేసిన వాళ్ళే కరెక్టే ఆ పొందుతున్న ఆ మనుషులకు అందరికి ఆదరణకరంగా ఉండి ఉదయకాలం పోయి ఎంతగానో శ్రమను అనుభవిస్తూ మీరు కూడా అటువంటి శ్రమలో పాల్పొందినారు వారికి ఆ యొక్క రిలీఫ్ మెటీరియల్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడము వారికి ప్రార్థన చేయడము వాక్యం చేయడం అవి మంచిగా అనిపిస్తున్నాయి అదే రీతిగా ఇక్కడ చివరికి వచ్చినప్పటికి నేను ఒక వాక్యాన్ని చూపించేసి ఇంకా ముఖ్యం చేస్తున్నాను వచనంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు ఆ వాడికి ఆ ధర్మశాస్త్రోపదేశకునికి ఒక ప్రశ్న వేస్తుంది ఇప్పుడు ఏంటంటే ముప్పై వచనంలో కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఆ ముగ్గురు చూడండి అక్కడ చాలా క్లియర్గా ఉంది మూడు గుంపులు అవి దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని అతను అడిగిండు యేసు ప్రభు ఒకటి ఈ ప్రశ్న నేను చాలా ఈ యొక్క టీచింగ్స్ చాలా చూసిన అనేక ప్రాంతాల సంఘాలలో నీ పొరుగువాడు ఎవరంటే శ్రమ నొందిన సండే స్కూల్లో నేను విన్నది నీ పొరుగువాడు ఎవడంటే శ్రమ నీ పొరుగువాడు అంటాడు కానీ ప్రభు అది చూపించలేదు హూఇస్ మై నేబర్ అంటే ఇట్స్ నాట్ హూస్ యువర్ నేబర్ విచ్ ఇంపార్టెంట్ బట్ టు హూమ్ ఆర్ యు నేబర్లీ అది ఆ వాక్యం చూపిస్తుంది అక్కడ అసలు నువ్వే నేబర్ అనేది అక్కడ జ్ఞాపకం చేస్తుండే ముప్పై ఆరు వర్షంలో చూడండి కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడైన నీకు తోచుచినదని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడినవాడే పొరుగువాడు కాబట్టి సమరుయుడే పొరుగువాడు విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ నాలుగవ గుంపే పొరుగువాడు మనమంతరము ఆ పొరుగువారి గుంపులో ఉన్నాం అంటే మనం ఎటువంటి పొరుగువాడి లాగా ఉండాలా అనేది అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు శ్రమ పొందుతున్న పొరుగువాడే కరెక్టే కానీ అసలైన పొరుగు మనము అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం వాక్యం టు హూమ్ ఆర్ యు నేబర్లీ అంటే ఎవరిని ఆదరిస్తున్నావు ఎవరిని పోషిస్తున్నావు ఎవరి శ్రేయోభిలాషిగానే ఉంటున్నావు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం కాబట్టి ఇటువంటి ఆత్మీయ సత్యం ప్రభు మన క్రైస్తవ జీవితము నాలుగు గుంపులుగా విభజింపబడింది కానీ నాలుగో గుంపు ఎప్పుడు జండిలో ఉంది లోపల లేదు నేను ఈ సత్యాన్ని గ్రహించిన కాలం మొదలుపొని ఈ రోజు వరకు లోపల నేను సెటిల్ కాలేదు లోపల ఉండనియలేదు నన్ను ఎప్పుడు కూడా అందుకే నేను ఎప్పుడు బయటనే ఉంటున్నాను ఎందుకంటే మన ప్రభు ఎక్కడు లోపల ఆయన ప్రకణ గ్రంథం కృషి పడికిచ్చి మొదటి అదేలా మనం చూస్తూ ఉంటాం కదా ఆయన తలుపు ఇద్దని కూడా తలుపు తడుతానే ఉన్నాడు బయటనే ఉన్నాడు ఎండనక వానక తడుస్తూ మనం చూస్తూ ఉంటాం కదా ఆ యొక్క గురించి కూడా పాత నిబంధన పుస్తకాలలో ఆ స్త్రీ ఆ అక్కడ పండుకొని ఉంది గాని తన పిల్లలు వచ్చి తలుపు కొడుతుంటే తెరిచిందా తెలవలేదు ఆయన ఎంతోసేపు తలుపు కొట్టి కొట్టి కొట్టి వెళ్లిపోయినట్లు మనం చూస్తా ఉంటాం బుద్ధలేని కన్యకి సాదృశంగా ఉంది అయితే బుధలేని కన్య కలికి ఏం జరుగుతుందంటే శునమిరాల స్టోరీ నుంచి మనం అర్థం తీసుకుంటాం ఆమె నిద్ర ఉంది తెలవరని స్థితిలో ఉంది ఎందుకంటే నిద్ర గాఢ నిద్రలు ఉన్నాయి ఆయన తలుపు కొట్టి కొట్టి ప్రియుడు వెళ్లిపోయినాక కొంతసేపటికి తలుపు తీసింది ఆయన వెళ్ళిపోయినాక తీసి ప్రియుని కొరకు వెతుకుంటా పోతే సంత విధులలో ఆమె షౌకారులు పట్టుకొని కొట్టినట్లు మనం చూస్తూ ఉంటాం కాబట్టి గొప్ప జనం అందరు లేక ఇక బుద్ధిన కనుకలందరూ ఆ యొక్క పెళ్లి విందు లో పాల్గొందే మొదటి గుంపు వెళ్ళిపోయినాక వీళ్ళందరూ ఈ లోకంలో పడి శ్రమలకు పోతూ దెబ్బలు తిని గాయలు అవుతా ఉంటారు ఆ టైంలోనే కదా మన ఈ రోజు మనం చేయాల్సిన సేవ అటువంటి సేవనే కదా కాంగ్రిగేషన్ ని ఆదరించాలి ఎందుకంటే ఆ మొదటి రెండు గుంపులు మనల్ని రానియవు లోపలికి ఒకవేళ రాణించిన అంటే అది ఫస్ట్ అండ్ ద లాస్ట్ ఆపర్చునిటీ అన్నట్టు మనకి కాబట్టి ఆ ఆపర్చునిటీ మనం యూటిలైజ్ చేసుకుని కాంగ్రిగేషన్ కి కరెక్ట్ టీచింగ్స్ మనం ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి దాని మన ప్రయాసము మన ప్రార్థన మన ఉపాసాలు మన మన శక్తి మన శక్తి కొలది మన శక్తికి మించిన సేవ అంటే అది ఒకటే ఈ రోజులలో నేను నేర్చుకుంటున్నాను ఈ లాక్డౌన్ లో మనకి ఎందుకు రెస్ట్ ఇచ్చింది అంటే ఏలియా కాలంలో ఏలియా కూడా రెస్ట్ ఇచ్చింది ఒక లాక్డౌన్ సిచువేషన్ దాని తర్వాత లాక్డౌన్ తర్వాత ఈ రొట్టెతో భుజించుకుని శక్తిని పొందుకో నీ శక్తికి మించిన ప్రయాణం మీకు ఉంది కాబట్టి ఈ లాక్డౌన్ తర్వాత మనకు బహు విశేషమైన సేవ ఉంటుంది ఆ సమరీనికి సంబంధించిన సేవా అనేది మనం బయట ఉండి అరణ్య మార్గంలో పోయే జీవితం మన జీవితం కాబట్టి దేని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా దేని మీద వ్యామోహం పెట్టకుండా మన ప్రభు ఎక్కడ వెళ్తే మనం అక్కడ వెళ్ళాలి ఎందుకంటే ఆయన మొదటి నుంచి బయట ఉన్నవాడు లోపల లేడు లోపల ఎంత వర్షం చేసుకుని ఆయన లోపల లేడు ఆయన బయటనే ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయనతో పాటు వెళ్ళాలి ఎందుకంటే బొడపిల్ల ఎక్కడికి వెళ్తే వీరు అక్కడికి వెళ్ళిరీ అని మనం ప్రా చూస్తాం వాక్యం కాబట్టి ఈ నాలుగో గుంపు ఎప్పుడు ప్రభుతో పాటు బయటికి వెళ్తేనే ఉంటది అటువంటి గుంపులో మనం అందరం ఉండాలా అన్న ఆసక్తితో ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నా దేవుడు యొక్క వాక్యాన్ని దీవించిన కనుక చిన్నగా ప్రార్థిస్తున్నాను ప్రభు పరిశోధన వర్గ తండ్రి మీకు మనల్ని ఆయన లీ అన్న విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి అవును ప్రభా నేను ఎవరికి పొరుగువాణ్ణి ఈ సత్యం గ్రహించలేని స్థితిలో క్రైస్తవ జీవితం ఈరోజు భయంకరమైన స్థితిలో ఉంది నైనా కుట్టుమిట్ట మొదటి మూడు గుంపులు లోపల ఉన్నాయి ప్రభావ నాలుగు గుంపు బయట జర్నీ చేస్తుంది ప్రభా అవునైనా మొదటి గుంపు తండ్రి అరుశ విడిచిపెట్టి శపితమైన లోకానికి వెళ్ళిపోయింది ప్రభావ ఐగుప్తికి వెళ్ళిపోయింది ప్రభా ఓ నైనా బబులు వెళ్ళిపోయింది ప్రైనా మేము ఆ రీతి ఉండకుండా తన ఆ యొక్క తన పొందుతున్న క్రైస్తవులకు మేము ఈ సత్యాన్ని ప్రకటించాలా తండ్రి వేరే మంద కూడా వాళ్ళు కూడా మేము ప్రకటించాలేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించి మీరు అక్కడ వరుస పరుచుకోమని ఏక్రీస్తు పరిశుద్ధ ప్రార్థించున్నా తండ్రి విజయ్ ప్రార్థన అంశాలు అదే మనము ఒకటి ఇప్పుడు ఇవ్వబడినటువంటి వాక్యం పాలించడానికి ప్రార్థన చేస్తాము ముఖ్యంగా ఈరోజు ఆదివారం కాబట్టి ఆరాధనతో మొదలుపెట్టు ఆ తర్వాత ఈ మిడతల దండ ఒకటి ఈ యొక్క కరువు రాబోయే పరిస్థితులు ఈ యొక్క ఉపద్రవాలు ఇవన్నీ కూడా బీదలకి వ్యతిరేకంగా పనిచేస్తాయి బీదలు ఇంకా ఆహారం కొరకు సఫరైతున్న వారి గురించి సాధిద్దాము రెండవది ఈ యొక్క కరోనా వైరస్ దీనికి సంబంధించినటువంటి అంశం గురించి ప్రార్థిద్దాము మన యొక్క సంఘాలు ఇప్పుడు తెరవబడుతున్నాయి అంటున్నారు మరి అది ఏ విధంగా పనిచేయబోతుందో దాని గురించి కూడా ప్రార్థన చేయాలి సరేనా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడ మహోన్న ఆశ్చర్య కరుగా అద్భుత కరుగా ఆలోచన కర్త ప్రమాదాలి తండ్రి ప్రభా ఆయన మర్మలు లేని వాళ్ళు ఏకైక దేవుడు ప్రభావాల జీవితాల్లో చేసిన మేలు తండ్రి తండ్రి ప్రభా ఆశ్చర్యంలో తండ్రి ఆ పాప జీవితాన్ని నాయన మరకలు మొత్తము తొడిచి వేసి చండ్రి ప్రభావ మీ యొక్క సొత్తుగా చంద్రీ ప్రభా కూడా ఒకనిగా చేసినందుకు మీకు వర్ణనాలు ప్రభు నాయన ఉన్నప్పటి దినాలలో మీకు వ్యతిరేకంగా మీ మీదనే నాయన దౌర్జన్యం చంద్ర ప్రభావ అనేక మార్లు బాహాటంగా తెలువ వేసిన నా దీవితం నాయన ఏ శ్రద్ధ నాయన మీ యొక్క తండ్రి ప్రభు నాయన వేసరద్ధ పనిలో ఆయన నిమగ్నమయ్యే విధంగా నాన్న చేసిన ఆయన ఏమిచ్చింది నేను తీర్చుకోలేను ప్రభుత్వ నన్ను క్షమించవలసిందిగా అడుగుతున్నాను ఆయన నన్ను క్షమించామని బతిమలాడు కొనుకుంటున్నాను వాసులలో నిజంగానే ప్రధము పాకి ప్రభుత్వ జీవితం కలిగిన నా బ్రతకు తండ్రి చివరికి నాకు గత్యంతరం ఏమీ లేదు కేవలం నరకమని నేను ఊహించిన్నాను ప్రభు ఆయన ఆ రోజుల్లో నేను నన్ను కదిలించుకున్నాను ప్రభు ఏమిచ్చిందని నన్ను తీర్చుకోలేను ఆ రక్షణ ఎంత గొప్పదో దాని విలువ ఎంత పెద్దదో నాకు కృపించిన తప్పరదు ఇంకెన్నటికి నేను కుడి అడవులకి తొట్ట లేకుండా ఉండలేదని ఆ శక్తిని నాకు బయట చేయొచ్చు నాయన నేను పడిపోకూడదు సభ నిలబడి ఉంటా లేదు నాయన ఆ తండ్రి ఇక్కడ సహాయం చేస్తూ ఉన్నారు క్వా కృపం మీద పెట్టిన మాకు తెలియస్తూ ఉంది తర్వాత ఎంత ప్రేమిస్తున్నారు అంటే మీకు వంద నేను తెలియస్తున్నా అవసరాలు ఆయన ఎందరికో లేదు ప్రభావి దినము చూడలేక ఆయన నిన్నటి దినముని కాల గర్భములు కలిసిపోయినా నాకైతే నైనా ఈ రోజు చూడడానికి ప్రార్థించడానికి నాకు ఇచ్చినారు ప్రభావన వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభావినా ఆదివారం గత రోజులలో నాయన మందిరాలన్నీ పిరవబడి నీకు ఆరాధనగా మహిమకరకంగా తండ్రి నీకు స్థితులు స్తోత్రాలు చెల్లించే తండ్రి ప్రజలు లేడు తండ్రి ప్రభావ ఏమీ లేక మా ఇండ్లలోనే తండ్రి తొందర చేసుకోగలుగుతున్నారు లేరు అలా చేసుకునే వాళ్ళలో మేము కూడా ఉన్నందుకు వందలు చెల్లిస్తున్నాం చెల్లిస్తున్నాం ఒకటి తీర్చుకోలేదు నన్ను క్షమించవలసిందిగా అడుగుతున్నాను అయ్యా మా ముందు ప్రార్థన అంశాలు అంశాలున్నాయి ముఖ్యంగా చంద్రీష్ ప్రభుత్వ గత కొద్ది రోజులుగా కొన్ని నాయన రెండు నెలలపై నేనైనా ప్రార్థనలో ఉండి వింటున్నాను ప్రభుత్వ కొన్ని అంశాలు నాయన వాటి జవాబు మా రాజు ప్రభుల ప్రభు మీరు మాత్రమే దయచేయవారని మీ యొక్క మేము ప్రార్థించి ఉంటున్నాం ప్రభు మొర పెట్టి ఉంటున్నాం ప్రభావ జ్ఞాపకం తీసుకునే ఆ అంశాలన్నిటినీ ముఖ్యంగా తండ్రి ఆయన కొద్ది రోజులుగా కరోనా నాయన దాంతో బాధింపబడుతూ తండ్రి ప్రభావ అనేకులు తండ్రి ప్రభావైనా ఏది అన్ని పోగొట్టుకుంటే ఏది లేక నైనా తీసుక ఆయన వారి జీవితం తండ్రి ఎవరైతే నాయన చనిపోయినారో వారి కుటుంబాలకు రక్షణ కలిగినట్టు సహాయం చేయండి తండ్రి ఎవరైతే కరోనా బాధితులుగా ఉన్నారో వారు మార్మనస్సును దయచేయండి మేల్పునకు సహాయం చేయండి అక్కడ సమీపంగా ఉన్నదని క్రైస్త ప్రతి క్రైస్తవుడు మేల్చింది తమకర్త భక్తి జీవితము విడిచిపెట్టి తండ్రి ప్రభావ మనసుకు మార్పును కలగజీసుకుని ఆ హృదయం కలిగి తండ్రి ప్రభావ వాస్తవ హృదయాన్ని విసర్జించి తండ్రి మీ అనేకులను నిష్యులుగా తయారు చేసి బిడ్డలుగా ఉండాలి ప్రభు ఒకప్పుడు నైనా కవలు వంటి పరిస్థితుల్లో ఉన్నాను ప్రభు అవునవి అందరు కూడా ఆయన దర్శించమని వేడుకోలేదు తండ్రి నాయన మెడతల దండు అవి నాయన విషయా తండ్రి ప్రభావ వస్తున్నది ప్రభుత్వ కొద్ది రాష్ట్రాల్లో వచ్చి తండ్రి అల్ల కల్లో చేస్తున్నాయి ప్రభావ నాటం చేస్తుంది ఆయన దీనివల్ల బలి అనేది పేదవాళ్ళు మాత్రమే ప్రభుత్వం అయ్యా మీకు పట్ల అపారమైన భారము ప్రేమ స్వృపం నేను మరొకసారి దర్శించండి నైతుల్ని లేదనండి ప్రభావ వారికి సహాయం చేసే చేతులని లేవనైతే ప్రభుత్వాలు మేలుకుంటే సాయం చేయండి రాబోయే కరువుకు బలి అయ్యేది ముఖ్యంగా చేదేవారి ప్రభావ దీనుడు ప్రభాయన ఏనాటి రోజు ఆ రోజు సంపాదించుకుని తినేవాళ్ళు ప్రభాయన పనులు లేక నాయన ఇబ్బందులు ఫాలో అవుతున్నారు ప్రభా ఆరోగ్యాలు కొనిపోతున్నారు ప్రభా తనువు చాలిస్తున్నారు నాయన సూసైడ్లు చేసుకుంటున్నారు ప్రభావన వారికి స్తోమత లేదు ప్రభావ బ్రతక లేదు ప్రభావ చూపించుకోలేరు ప్రభా హాస్పిటల్కి వెళ్ళలేరు నాయన వాళ్ళని నాశకం చేసుకోండి అమ్మిడిపినికి నాశకం చేసుకోండి ప్రభు నీ చిత్త ప్రకారంగా అవి వచ్చిన నాయన లోకమంత క్రైస్తవులు అంతా ఆయన ఏ సరజా తండ్రి ప్రభావ గొప్ప కార్యాలు చేస్తున్నాను వందనాలు తండ్రి నాయన మీరు కనపడట్లేదు కానీ నాయన మీ యొక్క సూచనలు క్లియర్ గా కనపడుతున్నాయి ప్రభావ ఆయన ఏసయ్యా దాన్ని బట్టి మాకు ఇంకా నమ్మకము విశ్వాసము పెరుగుతుంది ప్రభావ అవును మా దేవుడు ఉన్నాడు సజీవుడు అని తండ్రి ప్రభావ మీకు వందనాలు తెలుస్తుంది తండ్రి ప్రభా నాయన అదే విధంగా ప్రభావ మైగ్రేన్ వాళ్ళ దగ్గర జరుగుతున్న ఆ యొక్క సువార్త పరిచర్య ఆహారము తండ్రి ప్రభావ వారికి సరఫరా ఏమైతే జరుగుతున్నాయో అయినా వారిని నాశకం చేసుకోండి ఇంకా ఒక దగ్గర అయితే తీసుకున్నారు చోటికి వెళ్లేసరికి అక్కడ ఉందో లేదో ఆహారం తెలియదు అయినా వారిని నాటకం చేసుకోండి వారికి సహాయం చేయండి సార్ అయినా వారు మా మనస్సు వినగానే లోబడే మనస్సు మరి దయచేసి ఆయన మేమైతే కొన్ని వందల సార్లు వాక్యాలని మేము నాయన ఏసు ఒక్కసారి చెప్పదండి అది కేవలము నైనా ఏసుజా మీరు తప్ప ఎవరినూ ఆకర్షింపలేరు అన్నారు ప్రభా అందుకే మీ వాక్యము మాటలే చెప్తున్నాం ప్రభా వారికి ఆయన వారు రక్షింపబడాలని నాయన ప్రార్థిస్తున్నాం తల్లి సహాయం చేయవలసిందిగా అడుగుతున్నాం ప్రభాయనా ఏసుజా నాయన మందిరాలు నాయన జూన్ ఎయిత్ నుంచి తిరగబడతాయని నాయన అయ్యా తండ్రి ప్రభాయ చూసిందాం ప్రభా నాయన చేస్తున్న నిర్ణయాలు ప్రభు నాయన ఏసయ్యా కార్యములను చేయండి ప్రభు ఆయన అది ఏ విధంగా ఉండబోతుందో ఎంతమంది రావాలి ఎక్కడ కూర్చోవాలి ఎంత సేపు ఉండాలి నాయన అన్ని నాయన ఈ లోకం నిర్ణయిస్తుంది ఆ నిర్ణయాన్ని కొట్టివేసి ఆయన మీ నిర్ణయం మాత్రమే జరుగుతాక సహాయం చేయండి తల్లి దినము వస్తేనే మార్పు చెంది బయటకు వెళ్ళాలి ప్రభు ఎందుకంటే ఇది చివరి దినాలు ఈ విధంగా ఎప్పుడునూ మందిరాలు ముయబడలేదు కాబట్టి వారి గ్రహించాలి ప్రభావ ఈ నామకర్జపు గ్రహించాలి గ్రహించుకోవాలి ప్రభావ నేను కూడా గ్రహించుకోవాలి ప్రభు నాయన ప్రతి వాక్యము నాయన మా హృదయములో నిలిచి ఉండాలి నాయన హృదయపడిన వాక్యముకై వందనలు మంచి సమరయుడు వలం ఆయన ఈ ఉండుత సహాయం చేయండి నాయన ఏ సై అక్కడ ప్రభావ నాయన నిజమైన పొరుగు వాడిని నాయన గుర్తుపట్ట నాకు సహాయం చేయండి నాయన మేము ఆ నిజమైన పొరుగు వాళ్ళు అనిపించుకునేట సహాయం చేయండి మా స్త్రియలు మా బ్రతుకులు ఉండేటట్టు సహాయం చేయండి ప్రభావ నాయన ఏ సై మీకు వందనాలు తెలిస్తుంటున్నాను ప్రభావ ఈ యొక్క వాక్యము తండ్రి ఈ విత్తబడి తండ్రి ఈ విత్తబడినది ప్రభావ ఇది మా హృదయాల్లో ఫలించేలాగా సాయం చేయాలి అనేకలకు చెప్పాలి ప్రభు వారు కూడా తెలుసుకునే నిజ వారు కూడా జీవితం దయచేయాలి ప్రభు క్రీస్తుని పోలిన బిడ్డలుగా ప్రతి క్రైస్తవుడు ఉండాలి ప్రభు ఆయన అంత్య ఉన్నామని మోనుకుతో భయముతో భక్తితో ఆయన ఆ రక్షణను కాపాడుకుంటూ ముందు కొనసాగాలి ప్రభావ ఆయన ఎక్కడ చూసినా అపవాది ట్రాప్ చేస్తు ఉన్నారు నోటికి కన్నుకి ఆలోచనకి కొనపెడుతూనే ఉన్నాడు ప్రభావ వాళ్ళు గుర్తుపట్టి జీవించలేదు నాకు సహాయం చేయండి ఆ శక్తిని దయచేయండి ప్రభావం ఆ శక్తి కావాలి ప్రభా లేదంటే కొట్టుండి పోతామయ సహాయం చేయవలసిందిగా అడుగుతున్నాయి ప్రభావ ఆయనకు వస్తున్న వామిటింగ్స్ని నాయన తలనొప్పిని నాయన ఉన్న ఆ యొక్క బ్లైండ్నెస్ ని నాటకం చేసుకోండి ప్రభావ సహాయం చేయండి అటు సహాయం చేయండి ప్రభావం ఉంటుంది ప్రభావ తన తల్లిదండ్రులకు కూడా నాయన ధైర్యంగా తల్లి అభివృద్ధి మీ పరిసరే చేసే కుమారుడి ఆయన బిడ్డను దర్శించమని వేడుకొని కిడ్నీని బ్రెయిన్ స్పష్టపరచండి ప్రభు మీకు అసాధ్యమైనది ఏది ఈ లోకం బ్రెయిన్ ప్రభు నైనా ఏనాలు రాబోయే కరువులు చేస్తుంది సందేమా మేము ఏమైనా సేవలు ఇస్తుంటే మనం నడిపించమని వేడుకొని తింటున్నాం అండి ఆయన మా మీద నాయన ప్రసవ వేదన భారం అని పెట్టండి ప్రభు నాయన ప్రసవ కావాలి ప్రభు సమయం ఉండగానే దాన్ని సద్వినియోగం మేము చేసుకోవాలి ప్రభు సహాయం చేయమని వేడుకలు అదే విధంగా కలిపి ప్రభావంలో ఉన్న ఆయన ప్రతి ఒక్క కండ్రి ప్రభావం నాశనం చేస్తుంది వారికి మంచి ఆరోగ్యాలను సహించండి వారి చేసిన పరిచయం నాయన ఫలింపులు వారి చేతిలో పడుటకు సహాయండి ఆయన గొప్పగా వాడుకోని వెళ్తాడు ఆయన వారి మీ మాట మాత్రం మంచి నాయకుండి ఆయన పరిపూర్ణ రక్షణ వారి గృహాలకు వారి ముఖ పరిచేతలకు ప్రతి ఒక్కరికి కలిగినట్లు సహాయం మరొక్కసారి ఇష్టపడిన ప్రభు అర నన్ను క్షమించి కృపణ మీద ఉంటుంది ఏసై పాదాలకు సమర్పిస్తున్నాను సేమ్ పాయింట్ రిమంబర్ జాషువా అండ్ జాషువాడే కరోనా ఒకటి చర్చెస్ ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి హౌ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆర్గనైజ్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన కృప కలిగిన మా పేపర్ గొప్ప తండ్రి మా గొప్పదేవ సర్వసృష్టి కర్తమైన మా తండ్రి మహాగనుట మహోన్నతుడ పరిశుద్ధుడ నిత్య నివాసి భూమిని పాదపీఠము గాను ఆకాశము సింహాసనం గారు చేసుకుని సర్వము మా గొప్ప దేవ ఆయన మీ అతి పరిశుద్ధమైన పాదముల చెంతకు ఉపాసింహాసనం ఎందుకు తండ్రి మరి యొక్క సార్ రేకాల సమయమందున పునరుత్న దినమందు తండ్రి మిమ్మల్ని పూజిస్తూ కీర్తిస్తూ హెచ్చిస్తూ కొనియాడుతూ శ్లాగిస్తూ ఆయన సన్నతిస్తూ తండ్రి పాదముల చింతకు మా దేవ ఎంత గొప్ప దేవుడు ఆయన జీవ దాతవు తండ్రి నాయన జీవాధిపతిగా తండ్రి మీకు స్తోత్రం మా దేవ ఆయన గబా నాయన ఈ యొక్క సర్వసృష్టిని ఆయన సృజించి మానవుని తండ్రి మీ కోలిక చూపు మీ స్వరూప్యం సృజించిన దేవ నాయన మానవుడు పడిపోయి చెడిపోయినప్పుడు తండ్రి మీకు దూరస్థుడు అయినప్పుడు గొప్ప శత్రువుగా నాయన స్థితిలో తన ఇష్టానుసారముగా బా తన చిత్తానుసారముగా జీవిస్తున్నప్పుడు తండ్రి నాయన మీరు విడవక తండ్రి వెంబడించి నాయన వేటాడి తండ్రి నీ బిడ్డగా సొత్తుగా మళ్ళీ చేసుకున్నారు ఆయన దాని కొరకు ప్రయనాన్ని చెల్లించారు దాని కొరకు గొప్ప బలియాగం చేశారు తండ్రి ఆయన మా పాపం క్షమించారు మా శాపం తీసివేస్తారు ప్రభు ఆయన తండ్రి మా కొరకు బలిగా అర్పించారు పాప మెరుగైన ఆయన మా కొరకు పాపం కంట్రీ ఒక నూతన సృష్టిగా తండ్రి మీ ఇంటి వారిగా చేశారు ఆయనతో కూడా లేవనెసి మహాస్వామిలో కూర్చొని పెట్టారు రాజ్యంలో మహిమ రాజ్యంలో శాశ్వత రాజ్యంలో ప్రభావ ప్రవేశం కలెక్టేశారు తండ్రి చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన రాబోయుగంలో మీ గొప్ప మహాదశ్వర్యం తండ్రి మాడలు విస్తరించాలని ఇప్పుడు ఏ కుమారుని పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదు అనుగ్రహించి తీసుకుని వచ్చిన మంచి సమర్యుని కథను బట్టి స్తోత్రం మా మేము ఏ గుంపులో ఉన్నామని సహాయం కేవలం ఆయన బోధించే వారంగా కేవలం ప్రార్థించే వారంగా కేవలం యాజకత్వం చేసేవారంగా ఏ విధంగా యాజకుడిగా ఉంటుంది కలికరము దయ జాలి లేనటువంటి వారెంట్ జీవిస్తున్నామే గొప్ప మా యొక్క నాయన జీవితాలు పరిష్కారం పరిశీలించుకోవటానికి సహాయం చేయండి మా తండ్రి మా దేవ అవసరం ఉన్న వారిని గుర్తించగలుగుతున్నాము లేదా అనే విషయాన్ని మేము ఎవరికి పొరుగుబరుగు ఉన్నామనే విషయం గొప్ప తెలుసుకోవటానికి సహాయం చేయండి మా దేవ మా తండ్రి ఆయన నేను కలికరమనే కోరుచున్నాను నేను బలిని కోరటం లేదని హృదయాన్ని మాత్రం దయచేయండి ఆయన ప్రేమ కలిగిన హృదయాన్ని దయచేయండి క్షమించే హృదయాన్ని మాకు దయచి సహాయపడే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి తోటి మానవులు ప్రభావ ఎంతో ఇబ్బందులు ఎరుకులుంటున్నారు ప్రభావ వారిని దర్శించే భాగ్యం మాకు దయచేయండి తండ్రి ప్రభావ మంచి మా దృష్టికి తీసుకుని తండ్రి ఇదిగో నాయన మా విన్న పని విజ్ఞాపాలు అనేకమైన ఉంటున్నారు అవసరం అనేక పరిస్థితులు విపరీతంగా ఉంచున్నారు ప్రభావ సహాయం చేయండి మా తండ్రి మా దేవన ముఖ్యంగా ఈ యొక్క నన్ను మిడతల హుద్ధ గురించి ప్రార్థిస్తున్నా తండ్రి అవి మీ సైన్యము ఆయన సహాయం చేయడం తండ్రి అవి ఆఫ్రికా దేశాల్లో ప్రారంభమైన అనేక దేశాలు కూడా తండ్రి మా భారతదేశానికి కూడా వచ్చింది సహాయం చేయడం మా తండ్రి బొబ్బా ఆయన వాటి కట్టుదల ఆకుదల తండ్రి మీతోనే సాధ్యం అవుతుంది ప్రభా అవి మీ ఆజ్ఞకే లోపడతాయి తండ్రి సహాయండి మా దేవా మా తండ్రి నాయన కరణించండి ఎంతో పేద చేసేమో నాయన అది వచ్చిందంటే ఆహార కొరత భయంకరంగా ఉంటుంది ప్రభా సహాయించండి మా తండ్రి కనికరించండి పక్క చూపించండి మా దేవ ఎంతో పేదవారు నాయన ఒక పూట తిని ఒక పూట తినలేనటువంటి వారు ఉంటున్నారు బొబ్బాయన సహాయం చేయండి ప్రభావ భయంకర స్థితి వస్తుందని తండ్రి మేమైతే బ్రొబ్బా మీ వైపు చూస్తుంటున్నా తండ్రి సహాయం చేయండి వాటి అన్నిటిని ఆయన దారి మళ్ళీ సముద్రంలో కూడా వేయడం క్షమించండి మా దేశాన్ని క్షమించండి మా విగ్రహ దేశ విగ్రహ ఆరాధన భయంకరమైన స్థితిని క్షమించి కరణించు మీ వైపు తిప్పవలసిందిగా ప్రార్థిస్తున్నారు ఆయన సహాయం చేయండి అదేవిధంగా కరోనా గురించి ప్రార్థిస్తుంది ఇంకా పెరుగుతున్న ఆయన ఆయన కేసులు బాగా సహాయం చేయండి వేరే వాటిని కట్టడి చేయకుండా దానికి వ్యాక్సిన్ మందు కనుగొనట్లు సహాయం చేయండి ఇదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అంటున్నారు మార్కెట్ లో రాలేదు తండ్రి ఇంకా అనేక మంది దాన్ని పడుతున్నట్టు సహాయం చేయండి నాయన వ్యాపార దృష్టి మానవతా దృష్టి ఆ యొక్క సైంటిస్టు డాక్టర్స్ కి దయచేసి ప్రార్థిస్తున్నాను తండ్రి నైనా జ్ఞాపకం చేసుకుంటాబ్ మీరే సహాయం చేయండి అది కట్టుబడినట్లుగా సహాయం చేయండి ఆయన తండ్రి చూపించుకుంటాబ్ అదే విధంగా మళ్ళీ ఆ యొక్క మందిరాలు తండ్రి ప్రార్థనా స్థలాలు కొనబోతున్నాయని వింటున్నాం గొప్ప నాయన మాకైతే అది ఏ విధంగా జరుగుతుందో ఇంకా ఎవరు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టినారని తెలియదు తండ్రి మీరు కూడా మీకు వ్యతిరేకంగా ఉండకుండా సహాయండి ఆయన కలిసి ఆరాధించే భాగ్యం తెచ్చు మనలో పాల్గొనే భాగ్యం ఆయన తండ్రి ఇవన్నీ సమా నా సమాజానికి తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి మీరు బొబ్బా ఈ యొక్క లాక్డౌన్ సమయంలో ఎన్నో విషయాలు నేర్పించారు ఎన్నో పాఠాలు నేర్పించారు తండ్రి బాబా క్రైస్తవ జీవితం అంటే ఏమిటో నేర్పించారు తండ్రి అందరినీ కదిలించి షేక్ చేసినందుకు మాదే వా ఇదిగో బ్రహ్మ సమస్యలు ఇప్పుడు జాషువాడి మా తండ్రి బొబ్బా జ్ఞాపించాధలో ఉంటున్నాడు కిడ్నీ తండ్రి మీ గాయపడిన చేపించింది మా దేవా నాయన అది మీకు సాధ్యము ప్రభావ మీరు చేయగలరు ప్రభా మా విశ్వాసంతో ప్రార్థన ఒక రోగిని లేకుండా ప్రభా నాయన ఆ యొక్క ప్రభా మీ విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం భోజనాడుతున్నాం వేడుకుంటున్నాం జ్ఞాపించితో బాబా సైట్ ప్రాబ్లం కరణించండి ఆ యొక్క క్లాట్ ను తొలగించండి ప్రభావ కలిగించండి అదే విధంగా బొబ్బా ఆయన తండ్రి ఆ యొక్క బొబ్బా ఆరోగ్య స్థితిని ఉన్నట్టు కూడా ప్రార్థిస్తుంటున్నాం సహాయం చేయండి ఆయన తల్లిదండ్రుల గురించి ప్రార్థిస్తున్నాం వారికి ఉండే వారిని లేపండి బలపరచుడి ఆయన తండ్రి సహాయం చేయండి బ్రబా వారి నిరాశ తొలగించి బొమ్మ నిరీక్షలతో బలపరచడానికి ప్రార్థిస్తున్నాం అదేవిధంగా వారి నిలాదరి కుమారుడు నాయన మనవడు తండ్రి ఆ యొక్క జాష కూడా ప్రార్థిస్తున్నాం సహాయం చేయడం అబ్బాకుండే సమస్యగా ఉంటున్నది ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏ హాస్పిటల్ అని బాగా కన్ఫ్యూజన్ ఉంటున్నారు సరైన ప్రభుత్వం వారికి దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఆయన సరైన డాక్టర్ నడిపించండి ప్రభుత్వ కావాల్సిన అన్ని మీరు సమకూర్చవలసిందిగా బెడుకుంటున్నాం ఈ విధంగా ప్రభుత్వ ఆ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం బాబా వారిని కూడా దర్శించి కొన్ని పాటు ఆహారంతో పాటు నేను మీ వాక్యం చెప్పడానికి మీరు చెప్పడం పట్టిస్తూ ఉంటారు మా దేవ ఆయన కీర్తన భయాలు తండ్రి నాయన నీకు నమస్కారం చేస్తారని భావించనులు నీ నామము కనపరుస్తారని ప్రభా అది సంపూర్ణంగా నెరవేర్చవలసిందిగా ప్రార్థిస్తుంది నేను తండ్రి వారిని జరిగిన స్థితిలో ఉంటున్నాను వారిని దర్శించి వారి అంధకారం నుండి ఆశ్చర్యక్రమేలోకి నడిపించింది మరణము నుండి జీవంలోకి నడిపించండి తండ్రి ప్రభా నాయన మీ వాక్యం చేత వారిని దర్శించి ప్రధమైన కదలిక దయచేసి నిజమైన దేవు నిజమైన రక్ష కోరిపో జరిగినట్లు సహాయండి నిజంగా వారి వారి గృహాలకు మీరు చేర్చినందుకు వస్తే వినాలని బాబా సహాయం ఈ యొక్క రాత్రి కాల సమయం మరి ఒకసారి వెళ్ళాలనుకుంటుండీ మీరే మా నాడు నడిపింపు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఈ విధంగా ఆయన ఈ ఆన్లైన్ మమ్మల్ని అందరినీ బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరిని బట్టి స్థుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నాం విధంగా ఆయన ఆరాధించే భాగ్యము ప్రార్థన యాచన సన్నిధిగా తీసుకొచ్చే భాగ్యం అందరికీ దయచేస్తుంది మీకు స్థుతుల స్తోత్రం చెల్లిస్తుంది ప్రార్థన మహాప్రభు మహారేస్తున్నావు అడిగిస్తున్నా తల్ ఐకి అది వాడిని సార్ మహాడు అభాగ్యులము అయోగ్యులు నీటి కుటుంబ ఏ మాత్రం కూడా ఏంటి తెలియని వారు నేను తర్వాత లేదా మా బ్రతుకుల్లో చేసుకొని ఎన్నికలు మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని హక్కులు చేర్చుకొని మా పాప పండుతాన్ని తీసివేసి మీ ప్రేమ ధర్మంతో నన్ను మాట కూడా తల్లి మీ గొప్ప మమ్మల్ని బంధించి నడిపించి లోకంలో ఎక్కడ ఎవరు ఇవ్వలేదు దొరకనటువంటి గొప్ప ఆ రక్షణ అనుగ్రహించిన మంచిపోతుంది కుటుంబ కావలసినటువంటి ఆరోగ్యం ఆయుషని పెరిగించి ఈ రోజు సజీవులకు స్థుతించి ఆరాధించి భాగ్యములు చూడ కుటుంబం వందలములు తెలియజేస్తా ఉన్నాం అయా మీరు చెప్పిన చేసిన కార్యాలకు ఏమిస్తే మరణం తెచ్చుకోగలవు నాయన అసలు మా దగ్గర ఏమున్నాయని నీకు ఇవ్వడానికి కరకరించింది ప్రభు మీరు చేసిన ప్రతి నేడుకు మా తండ్రి సర్వకాలము నిన్న నేడు నిరంతరం మీకు మాత్రం మహిమా ఘనత ప్రభావము చిందులు గా కింది నా మాత్రమే ఘనత వహించిన దేవుడు నీవెక్కడే అద్వితీయ దేవుడు నీవెక్కడే మానవ జాతి కొరకు మా ప్రాణం పెట్టిన దేవుడు మానవ జాతి పతనం అయిపోతూ ఉండగా వారి యొక్క క్షేమం కొరకు వారి రక్షణ కొరకు పరితపించిన హృదయం కలిగిన దేవుడు ఒక్కడే నాయన నా విషయంలో దేవదేతలు కూడా చేయడానికి అర్హత సేవకం కూడా నన్ను పిలిచారుతుంది నాకు అప్పగించారు నాయన అయ్యా నమ్మకంగా మీరు నా జీవితం ముగించేంత వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్త పడుతున్న మైడు వాకిచ్చిన అయా పరిశుద్ధతను భక్తిని కాపాడుకుని మా ప్రభా ఎల్లప్పుడు ప్రభావ మీరు ఆకలి కొరకు ఎదురు చూస్తే సిద్ధపడినటువంటి అనుభవము సమాధాన సంబంధమైనటువంటి ప్రఫలతండి జీవితానికి కలిగి మీ కొరకు ఎదురు చూడడానికి నేను సిద్ధపడి అనేక సిద్ధపరిచడానికి సహాయం చేయండి ఏదికాల సమయంలో ప్రఫలతండి ప్రార్థించినట్లుగా ఆ మంచి సమయంలో ప్రభావతండి కథను కూర్చుని మాకు తెలియజేశారు తండ్రి నీకు వందరవుతాండి వాస్తవానికి ప్రభావ యాజకుడు ఓడిపోయాడు తన చేయవలసిన పరిచయం విషయంలో ప్రభావ అయ్యా నా తండ్రి లేని కూడా ఓడిపోయారు నాయన కేవలం వారి బతుకులు నాయన వారి జీవితములు పోప ప్రజలకు బోధించేంత వరకు పాప ప్రభాన తండ్రి అయినా ప్రభుత్వ కష్టములో ఇతరులు చూసి దయచూపించలేనిటువంటి దిక్కుమాల పరిస్థితుల్లో నిలిపోయారు నాయన అయ్యా అయ్యా అయ్యా మాటల వరకే బోధల వరకే చేతల వరకు మాత్రం వారు రానిపోయారు క్రియల విషయంలో వారు ఓడిపోయారు విశ్వాసాన్ని గొప్పగా బోధించిన వారు నాయన శాస్త్రాలను బోధించిన వారు వెలిగిన గొప్ప వాక్యానుభవం లేనటువంటి వారు కానీ నా తల్లి తన కష్ట కష్ట కాలంలో ప్రభుత్వ మా ప్రభు ఎదుటి వారిని ఆదుకోలేనటువంటి పొరుగు వారికి సహాయం చేయలేనటువంటి దిక్కుమాల మా తండ్రి వారు ఉన్నారు వారి భక్తి వ్యర్థమని మా ప్రభువ అయ్యా అయ్యా తెలియజేస్తూ వచ్చారు మంచి సభలు ఇచ్చేసేటువంటి పని నా తల్లి వారు మా ప్రభువ నిషేధించుకునేటువంటి వారు నాయన కొరగాని వారు ప్రభువ నా తల్లి నా దేవభక్తిలో ఉన్నటువంటి ప్రజలు చాలా సరిధిగా రావడానికి కూడా అర్హత పరిగణింపబడినటువంటి అసహించినటువంటి ఆ ప్రజలు మా ప్రఫులతండి అమరుడు మా ప్రభు ఎదటి వారు కష్టంలో ఉంటే అయ్యా గుండు తరికిపోయి కాలి మా ప్రభులత అండి కాలే మా ప్రభులత ఈ ప్రేమను చూపించిన ఆ గొప్ప మనస్సు బ్రహ్మ ప్రభు మా తండ్రికి వ్యక్తులు అలాంటి ఒక్క మా ప్రభుత్వ స్వభావము అలాంటి ఒక్క భక్తి అలాంటి ఒక్క జీవితము ఆ మంచి సమరణము యొక్క జీవితం అనుభవాలు నాకు మాకు ప్రసాదించండి ప్రభుత్వించండి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు ఆయన అదే విధంగా ప్రఫన తండ్రి ఆ దేశం మీద ప్రఫల ఒక పక్క తెగురు మా ప్రభా మరో పక్క భయం ఎండలు నాయన మరోపక్క మా తండ్రి భయంకరమైనటువంటి అయా అయ్యా నా తండ్రి ఆ మెడతల తండ్రి అనేక దేశాలు దాటుకొని దాటుకొని మా దేశం వరకు వచ్చేసింది నాయన అయ్యా నీకు కోపం వస్తే ఎవరు కూడా తప్పించుకోలేరు ఆయన మీ కోపం నుంచి ఎవరు తప్పించుకోలేరు ప్రభా తప్పించుకోలేరు దయచేసి నన్ను మా రాష్ట్రం మా దేశం ప్రభావ క్షమించండి నాయన క్షమించండి ప్రభావ మందించండిని ఆయన మా ప్రజల పక్షంగా నేను మీ పాదాలు పట్టుకుని ప్రాధాన్యపడుతున్నాను తల్లి కొండ ఇప్పటికే చాలా నష్టం చాలా కష్టము చాలా బాధ చాలా మరణాలు మా దేశంలో సంభవించే చచ్చిపోయినటువంటి చచ్చిపోయేటువంటి వాళ్ళు ఎంతమంది మారు లేకుండా రక్షణ లేకుండా మిమ్మల్ని నమ్ముకోకుండా దేవుడుగా అంగీకరించకుండా జీవితాలు ముగించేసారి తెలియదు వాళ్ళు అంటున్నారు కరకిపోయారు కదా ప్రభావ మందించిన ఆయనకి మిగిలిన వారు కూడా ప్రభ ఎవరు కూడా మిగిలిన వారు ఎవరు కూడా నాకు అది పోకుండా ప్రభావ అందరం అంతటా మాసు పొందిన రక్షణ పొందుటకు నా వద్ద నేను ఏమి చేయాలి నాకు తెలియచేయడం వాడుకో నడిపించింది నాయన అయ్యా భయపడకుండా వెనకాడకుండా మా ప్రభ తల్లి వంద ఆలోచనలు చేయకుండా ప్రభా నీ కొరకు ధైర్యంగా అడుగులు ముందుకు వేయడానికి కావాల్సిన ధైర్యము సాహసము తెలిపే దయచేయండి నాయన నీకు అందనాయన దయచేయండి నాయన నయనానికి వంద నాలుగు ప్రభు పేరేగా ప్రభు అయా తండ్రి నీ పని చేయడానికి సహాయం ఇచ్చేయండి స్త్రీతో కూడి విశ్వాసం ప్రదర్శించడానికి సహాయం ఇచ్చేయండి నయనాది వందనాలు ప్రభు అయా బోధించే వాళ్ళము గాను అక్కడ అయిన కార్య పని చేయవాలను గాను నన్ను మమ్మను మా ప్రభు మంచి మళ్ళీ ప్రాధాయపడుతున్నాను ప్రభుత్వం చేయండి ప్రభుత్వానికి వంద నాలుగు నాయన అయా అయా అయానికి ఆత్మసంబంధమైన కార్యక్రమాల్లో అయా అయా ప్రభలత్త అండి సహాయ కార్యక్రమాల భౌతిక సంబంధించినటువంటి అవసరాలు ఇచ్చే విషయంలో అతని ప్రభావి రెండు విషయంలో పేర్ల గా మా ప్రభావ ముందుకు వెళ్తాడు ప్రాముఖ్యముగా మా ప్రభావ తండ్రి మేము ఆపకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి వారు ఉండేటట్లుగా సహాయం ఇచ్చేమని ప్రాధాయపడుతుందని చూపించండి ప్రభుత్వానికి పొందనాలి నాయుడు అయ్యా అయ్యా నా తండ్రి నా దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నారు మా దేశంలో కరోనా భయంకరమైన మహమ్మారి నాశించేది ప్రజలందరూ మనుషులందరూ చేతులు ఎత్తేసారు మేమేమి చేయలేము మా వల్ల కాదు అని మనుషులందరూ చేతులు ఎత్తేసారు అని ఎట్లేదు మీ చేతుల్లోకి వచ్చినట్లే ప్రభావ మీ చేతులు పట్టుకుంటున్నాం మీ చేతుల్లో పెడుతున్నాం మీ పాదాల దగ్గర పట్టుకుంటున్నాం తల్లి పెట్టుకుంటున్నాం ఆయన సహాయం చేయండి తనకరించండి ప్రభావ మీరే కార్యం చేయండి నాయన నేను అయ్యా అయ్యా అయ్యా మా విషయంలో ప్రభుత్వ భారతదేశ విషయంలో ప్రభావ కొంచెం శాంతించండి నాయన అయ్యా మీకు కోపం వస్తే ఎవరు తట్టుకోగలరు ఎవరు తాడగలరు ఎవరు భరించగలరు నాయన నాయన నాయన నిమిషమాత్రం కోపించే దేవుడు అని శాశ్వత కాలము ప్రేమించే దేవుడు కృషి చూపించే దేవుడు కాని కనుకనుగల దేవుడు వాక్యులు సల్లిస్తుంది కలికరించి సహాయం చేయండి ఆదరించండి అదేవిధంగా ప్రభుత్వ తల్లి మా ప్రజలు చిన్న మా ప్రభుత్వ జాస్ట్ మా ప్రభుత్వ తల్లి పెద్ద జాసు ఇద్దరు చిన్న బిడ్డలే ఒక నాప్యం చేసుకుండి ప్రభావ ఒకరు బ్రెయిన్ ప్రాబ్లమ్ తో ఒక మొక్క బాధ తో మా దయచేసి వారిద్దరిని కూడా కలకరించండి వారిద్దరు దైవశాఖ కుటుంబాల నుంచి ఉన్నటువంటి బిడ్డలని ఆయన మా ప్రభున తల్లి ప్రభు వా దైవం కావాల్సినటువంటి ధైర్యము మనోధైర్యం నిబ్రములు మా దయచేయండి ప్రభుత్వ అయ్యా మా ప్రభు ఆదరణ దయచేయండి ఓదార్పు దయచేయండి ఇద్దరు బిడ్డలు కూడా బాబా ఆర్థికంగా ఎంతో నలిగిపోయినారు నిరాశాజనకమైన పరిస్థితుల్లో ఉన్నారు కలిపి అయ్యా ఒక శుభప్రదం లేచిన బిడ్డలు దయచేయదు ఇద్దరు మంచి మా ప్రభావ భవిష్యత్తును దయచేయండి నేను నామా మహిమ కొరకు బ సాక్షుడిగా బిడ్డలు మీరు వాడుకోరమని ప్రార్థించుకున్నాను ముద్ది చెందులుగా బాగు చేసేడు మీరు అయ్యా ప్రభా మెటండి ప్రభుత్వం దయచేసి మీరు మహిమ కొరకు ఆ ప్లాట్స్ అన్ని తీసివేసి మా ప్రభుత్వం సాక్షిగా సజీవుల ప్రభుత్వం ఆరోగ్యవంతుడుగా ఉంచి ఒక్క సాకుడుగా మీరు వాడుకోరమని ప్రార్థన చేస్తాం ప్రతండి ఇద్దరు దేశ మా ప్రభుత్వండి కొరకు మహావీరులు అయ్యే మా ప్రభు అయ్యా మా ప్రభుత్వం బలమైన కబిషన్లుగా మా ప్రభుత్వం విశ్వాస వీరులుగా మీరు గొప్ప సేవ చేయడానికి వారిని ప్రభుత్వండి చిన్నపరచని ప్రార్థం చేసుకుని ప్రవేశించండి అలాగే కృష్ణ మధ్యలో కొందనాలు ప్రభావం ప్రాబ్లంతో ఉన్నాయి విన్నాం దేటరించండి స్వస్థపరచండి ఆదరించండి కుటుంబాన్ని ప్రపంచం ధైర్యపరచండి ప్రభావం సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని ప్రసాదించు దెబ్బల్లో ఉన్న స్వస్థత మా ప్రయత్నం కడగండి శుద్ధి చేయండి ఆరోగ్యవంతులుగా మార్చడం జ్ఞాపించేస్తాను చేసే ప్రతి ప్రార్థన అంగీకరించారు నామలు ప్రార్థులు సమర్పించుకొని అడిగితే చిన్న శుతి ఆరాధన సమర్పించుకుంటూ ప్రార్థించుకున్న తండ్రి చిన్న వచ్చిండీ నయ్యారా నమ్మకం ఎంతంటే ప్రేంగలి గ్ర రాజా నీ పాదాలు పొందాను శ్రోతల చెల్లించుకుంటున్నాను అండి ఎంతైనా నమ్మకం దేవుడు దేవ నమ్మకం ఎంత దేవుడు దేవా నా ఇళ్ళ మీద కనపరిచినటువంటి ఆ యొక్క గొప్ప ప్రేమ నా యొక్క గొప్ప తనిక్రానికి తల్లి ఎన్నో మర్చిపోను కానీ మీరు ఎన్నడూ మర్చిపోలేదు దేవా నా జీవితంలో నమ్మకం ఎంతండి మీకు లెక్కలు లేని సార్లు మీకు వ్యతిరేకంగా జీవించినటువంటి జీవితాన్ని బట్టి నమ్మకం దేవా లేకపోతే లేని సార్లు దేవా మీకు అవమానకరంగా నమ్మకం ఏంటండీ గెలుపులు రాజా నమ్మకం దేవ శాపానికి నిత్య ఉగ్రత అయా అయినాను అయ్యా నమ్మకం ఏంటండీ దేవంటి నాయకు జీవితాన్ని నమ్మకం అయిన దేవ పాపుల్లో అతి ప్రధాన పాపుడు అయిన చెప్తున్నాను దేవ లోకంలో ఉన్నట్టు సమస్తమైన దుష్టంతో కూతున్నాను గురించిన తండ్రి అయ్యా మరొక అడిగినారు దేవ మీ బిడ్డలు గుంపులు చేస్తున్నారు తండ్రి అయ్యా దేవ మీ పాత మిమ్మల్ని మరపెట్టే మేమే ప్రార్థించేటటువంటి దేవ నమ్మకం ఏంటంటే ఆధిక్యత దేవ మీరు అనుగ్రహించినప్పుడు పుట్టనాలు నీకు అటువంటి వాళ్ళ దేవ జ్ఞాపకం చేసుకుంటే వాడిని బాధితులు తండ్రి అయ్యానప్పుడు పుట్టాలు మాయలు కలిగిన మాయాలో కలిగినటువంటి ఉద్దేశాలు సంకల్పాలకే మీకు అందాలు చెల్లించుకుంటున్నాను తండ్రి పెంగళగిరి రాజా మీ యొక్క ప్రేమకు అటు మీ యొక్క రూపకు తండ్రి నా రక్షణకర్తగా నా నా కోటగా నా రక్షణ ప్రాకారముగా ఉన్న దేవ నమ్మకం ఏంటండి మీకు నేను ఏమైనా కలిసి అండి నమ్మకమైన దేవ ప్రేంగుల ఆరాధన స్థితిలో నమ్మకమై తండ్రి పాదాలు చదువు పెడుతున్నాం తండ్రి నమ్మకమైన దేవ ప్రేంగులు ఏంటండి సమయంలో పాదశ్రంకి వస్తున్నాం తండ్రి మీ పిల్లలు ప్రార్థించినటువంటి ప్రార్థనాంశాలతో పాటు నేను కూడా ఏ కలుస్తున్నాను దేవ అయ్యా నమ్మకం అయిన తండ్రి ప్రేంగులు గిండి అనుగ్రహించండి తండ్రి దేవ ప్రతి రోజు రికార్డు లెవెల్లో రోగులు ఏడవుతున్నారు తండ్రి ప్రతిరోజు రికార్డు లెవెల్లో ప్రజలు చనిపోతున్నారు దేవా నమ్మకం ఏంటంటే ప్రేమ గల గుని రాజా అన్ని దేశాల్లో దేవా రోగం తక్కువ అయిన తర్వాత దేవా కేసులు తక్కువైపోయిన తర్వాత లాక్డౌన్లు ఎత్తేసినారు కానీ మా దేశంలో తండ్రి దేవా కేసులు బాగా పెరుగుతున్నప్పుడు మరణాలు బాగా సంభవిస్తున్నప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తున్నారు నమ్మకం ఏంటండ్రి ముఖులైనటువంటి ప్రజలకు జ్ఞానం అనుగురిస్తుంది నాయకులకు జ్ఞానం అనుగురిస్తుంది అధికారులకు జ్ఞానం అనుగుస్తున్నాను తండ్రి ప్రేమ రాజాగలిగింది తండ్రి అయ్యా ఈ యొక్క వ్యాధిలో వ్యాధి బారిన పడినటువంటి వారిని కాస్తాను మరణ జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి అయ్యా ఎవరు నచ్చించుకోవటం కృష్ణం లేకపోతే మీకు అయ్యా ప్రతి ఒక్క హృదయాన్ని మీరు సంధించలాగిన అయ్యా వారిని తిరిగే కృష్ణ అనుగ్రహించండి తండ్రి అధికార శక్తులు యొక్క పక్షును దాని యొక్క మంధకాల నుండి దేవాలో ఏ పక్ష రక్తంలో వారిని విమోచిస్తుండగా కృష్ణ అనుగ్రహించి అయ్యా వారి జీవితాల్లో రక్షణ కార్యం జరిగించి అయ్యా ప్రతి ఆత్మ మీ వైపు ఎత్తి పట్టుకున్న పట్టుకున్న గురించి ప్రార్థిస్తున్నాం నమ్మకైంది తండ్రి ఈ యొక్క సమయంలో మీ వైపు చూస్తున్నాను దేవా నమకపోయింది తండ్రి అది మీ సేనాన్ని బైబుల్లో చదివిస్తుంది అయ్యా నమకు పోయిన తండ్రి నమ్మ దేవా నమ్మకేవా విపత్తు మీద విపత్తు వచ్చినప్పుడు ప్రజలు తండ్రి అజ్ఞానంతో గుడ్డి వారై ఉన్నారు ఇక లోపల తండ్రి గుడ్డి తనం కలిగి చేసి దూరం దాచేసి అయ్యా వారి పాపాలను తెలుసుకుని మీ వైపు తిరిగినటువంటి వారు కారు నమ్మకమైందేవా జాలు చేసుకోండి ఒక నన్ను గ్రహించండి తండ్రి నా యొక్క విగ్రహ రాధ దేశాన్ని కాస్త కొట్టుకుంటున్నాను తండ్రి ఒక దేవా సేవకులు లేకండి దేవా ప్రత్యారకులను వాటికలు లేకుండా తండ్రి బోధకలను లేకండి దేవా దేవా కోత విస్తారంగా ఉండగా ప్రార్థిస్తున్నాను మీ వైపు చూస్తున్నాం మీ కొన్ని దేవా సాయం చేయండి అయ్యాకృష్టి నన్ను ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు ఎంత అయినా దేవా ప్రేం కలిగిన దేవుడు తండ్రి అయా జీవం కలిగిన దేవుడు తండ్రి అయ్యా అయా మాట తప్పుడు దేవా కృపణను తండ్రి ఎప్పుడైతే ముగ్గురు నా పేరు చూసి చూడిస్తారు వారు ప్రార్థన ఉంటున్నాను అని నడుచండి ఇదిగో దేవం గురించి నీ పాదాలు పట్టుకుంటున్నాను ఈ నాయకత్వం గురించి నీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి కృపణను గురించండి నమ్మకోయంలో నమ్మకం తండ్రి నీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి జాషువర్ గురించి నీ పాదాలు పట్టుకుంటున్నాను కృపణను తండ్రి అయా కేవలం నామం గన కొనత కొరకు అయ్యా మీ యొక్క జ్ఞానగ్రంథ కొరకు మాత్రమే సహాయం చేయండి తండ్రి మాలో ఎవరికి ఏ యోగ్యత లేదండి మీ వద్దని అడుకుండటానికి కానీ మీరు సహాయం చేయమని ముఖమనే ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకం దేవా పెద్దల మనవాళ్ళు మీ పాశ్ పట్టుకుంటున్నాం దేవా అయ్యా నమ్మకోవంత్రి మనుషుల సహాయం వేరము ఈశ్వరువా మీరే సహాయం చేయాలి తండ్రి అతని ముఖమనే ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ శుక్నను దేవా అదే విధంగా గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరి ప్రాబ్లం దేవ మీరు మాత్రమే కలిసి వెళ్తుంటే అయ్యాకున్నుగ్రహించండి నమ్మకం అయితే రాబోయే దినాల్లో వెళ్ళని గొప్ప సేవకులుగాను అయ్యా మీ యొక్క సాక్షులుగా లేవనైతే అని ప్రార్థిస్తున్నాం నమ్మకం అయితే తండ్రి ఈ యొక్క సమయంలో దేవ యొక్క కాల్ లో ఎంతమంది అయితే ఉన్నారు వారందరూ తండ్రి దేవా కొంతమంది రాలేకపోయినారు వారి భాగం వారికి అనుగ్రహించండి ఇప్పుడు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నమ్మకం ఏంటండీ ఫ్రెండ్ గిన ఈరోజు సాయంత్రం దేవా నమ్మకం అయిన తండ్రి మైగ్రెంట్ లేబర్ క్యాంప్ వైపు వెళ్ళవాలని ఉద్దేశించి మీ కృపను అడుగుతున్నాం తండ్రి సహాయం చేయండి దేవ మళ్ళీ రేపటి దినంలో కూడా కృపను అనుగ్రహించండి ఇప్పుడు ఏం తండ్రి ఆత్మ దగ్గరకు మీరు మమ్మల్ని నడపాలనుకుంటున్నారు అయ్యా ఆత్మను సిద్ధపరచండి నమ్మకమైన దేవ మాకేమీ తెలియదు మేము జాతకా అనుగారము మా యొక్క తెలివి మా జ్ఞానం కేవలం దేవాబద్ధం బలహీనం అని ఒప్పుకుంటున్నాం జాతకా అనుగారం అని మీరు నడిపించండి తండ్రి మీ యొక్క కృపను మీ యొక్క నమ్మకమైన దేవ కాపుదల నడుపుదల అనుసరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నమ్మకమైన దేవ ప్రేంగులని తండ్రి ఈ సమయంలో రంగాల్లో తెలుసుకోవాలని తెలుసుకొని వస్తానని మార్చి ఈ యొక్క జూన్ ఎనిమిదో తారీఖు నుంచి దేవ వాటికి దేవ ప్రేంగుల నుంచి తండ్రి అనుమతిస్తున్నట్టు కానీ చాలా లిమిటెడ్ మెంబర్స్ సుమారుగా పది మంది మాత్రమే ఆ వర్షప్ సెంటర్ లో ఒక టైంలో ఉండాలని నిబంధనలు చెప్తున్నట్టు తెలు వస్తుంది తండ్రి అయ్యా మీ చిత్తం మీ కృప అనుగ్రహించండి తండ్రి మీ అయ్యా మీ చిత్రం ఏమైతుందో అది జరిగిన కాక పెళ్ళి తండ్రి కృపను అనుగ్రహించండి దేవ సంఘాల సంఘ సభ్యులకు తరపితులు అనుగ్రహించండి పెద్దలకు మాస్టర్లకు దేవా బోధకులకు మీ జ్ఞానం అనుగ్రహించి అంత జిరాల్లో సంఘ సభ్యులను అందాన్ని విధంగా నడపాలను జ్ఞానం అనుగ్రహించండి తండ్రి మీరు ఎంత త్వరలో రానున్నారు దేవా పాదాలు పట్టుకుంటున్నాం మీ కృపను వేడుకుంటున్నాం తండ్రి అయ్యాకపోయినటువంటి వాక్యానికి నీకున్నాలు నీ పాదాలు తోచడానికి తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి ప్రేంగులకి రాజా దేవ నాలుగో గుంపులో ఉండే వారంతో ఉండటానికి నమ్మకం దేవ ప్రేంగుల తండ్రి అటువంటి హృదయాలు అటువంటి దేవ మనసు మా జీవితాల్లో అనుగ్రహించండి క్రిస్టియస్ కలిగినటువంటి ఈ మనసు అదే మనసు తండ్రి మా జీవితాల్లో కలిగి ఉంటానికి అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాను ఈ యొక్క అంత దినాల్లో నమ్మకమైన దేవ ప్రేంగులని తండ్రి శత్రుడు ఎంతగానో వారిని సహితము నమ్మకమైన దేవ ప్రేంగులని తమ మార్గం నుండి తొలగించాలని ప్రయత్నం చేస్తుండగా దర్శించ శుభం వల్ల అని పని చేస్తుండగా అయ్యా నీ వైపు చూస్తున్నావు తండ్రి కృష్ణ అనుగ్రహించండి మీ బిడ్డ యొక్క గురించి మీ యొక్క యొక్క గురించి ప్రార్థిస్తున్నావు తండ్రి నమ్మకమైన దేవ అనేకులు వైపు తిరిగి చూడటానికి ఈ లాక్డౌన్ సమయంలో తండ్రి నమ్మకమైన దేవ నామక క్రైస్తవులు నమ్మకమైన కుటుంబాలు దేవ మీ అద్ద తమ హిందూ కుటుంబాలు దర్శించబడటానికి కృపను అనుగ్రహించండి తండ్రి మహిళల గురిజా ఇంతవరకు మీరు అనుగురించినప్పుడు కొత్త సహాయానికి మా రక్షకుడు మా ప్రభుత్వంలో కొద్ది ప్రార్థన ఆరాధన అర్పిస్తున్నాం తండ్రి ఆమె చంద్రశేఖర్ సార్కర్ సార్ మీరు ప్రేయర్ చేసి బెనిటిక్స్ ఉండదు సార్ ఓకే ఓకే పరిశుద్ధ్రవ తండ్రి మీకు వదనాలైనా నీతి దేవ నీతిశుడ మహిమ స్వరపి మీకే వనాలను అయినా ఆలోచన కలతాన్ని మీకు దేవుది ప్రభావం మీకు పేరునైనా మంచి ఆలోచనలు ఇచ్చేది ఎవరు తప్ప ఎవరు ముఖంలో మనుషులకు అసాధ్యమే కానీ మీకు సమస్య సాధ్యమైనది ప్రభుత్వ గవర్నమెంట్ ఆలోచనలు ప్రభుత్వ తారుమార్ అవుతున్నాయి నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి తండ్రి కానీ మీరు ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ డిగ్రీస్ పెట్టే ట్రయల్పరుచున్నారు ప్రభావ మిలియన్స్ ఆఫ్ పీపుల్ సఫర్ కానీ ప్రభావ మీ యొక్క వెలుగును ధరించుకునే వారి యొక్క రాదని కూడా మీరు మమ్మల్ని ధరించినారు బాధపరిచినారు కాబట్టి మేము భయపడలేము ఎన్ని విషయాన్ని చింతిస్తాను ధైర్యంగా ఉంటాం కానీ ఈ రోజు మీరు చూపించిన వాక్యం ప్రకారంగా వారిని ఆదరించాల కనికరించాలన్నారు ప్రభా గొప్ప జనం ప్రభావ ఈ యొక్క వేదనతో సమస్యలతో మళ్ళీ ఓ ప్రభావిత వారిని ఏ రీతిగా మేము కనికరించాలని మీరే మాకు మార్గం చూపించండి జ్ఞానం అనుకరించండి ముఖ్యంగా ఒక దిక్కు తండ్రి మిడతల దండ్రి విజృంభించి పనిచేస్తుంది ప్రభావ ఇంకొక దిక్కు వైరస్ పనిచేస్తుంది ప్రభావ ఇవన్నీ తెగుళ్ళని మీరు మా కనీసాల చూపించినారు నేను కానీ ప్రభావ మీ యొక్క రక్తం మా మీద ఉంది కాబట్టి అవి మమ్మల్ని హెచ్చరించినారు దాన్ని బట్టి మీకు ఎంతో మన తులుస్తా అరిపించుకుంటున్నాం ప్రభుత్వాన్ని నశించిపోతున్న ఆత్మల గురించి తన యొక్క వేదన మమ్మల్ని పట్టుకుని పీడిస్తుంది ప్రభావం ఏ రీతిగా వారిని చెత్త నడిపించాలని ఆ యొక్క మార్గం ధ్యానం తయచేయమని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ప్రభు గురించి ప్రార్థిస్తున్న వారిని నూతనంగా అభిషేకించండి అవును ప్రభావ ఉన్న వారిని అందరినీ తండ్రి బలపరచండి తండ్రి మీ యొక్క నూతన అభిషేకం తయచేయండి తండ్రి ప్రభావ ఇది డబ్బుతో కల్ కలిగవలసిన పని ఇది మీ యొక్క ఆత్మచత్త నడిపి ఎందుకంటే శక్తితోను బలంతోను కాదని ఇది కేవలం మీ యొక్క ఆత్మతోనే అన్నాడు ప్రభావ కాబట్టి మీ యొక్క ఆత్మీయన అందరికీ దయచేది ప్రతి క్షణం మీ సన్నిధిలో సమయం గడపాలా మీ యొక్క ఆత్మ పొందుకోవాలా మీ స్వరం తినాలా మీరు చెప్పినట్లు తండ్రి మీరైతే చూపించి ముందుకు పోవాలా ఇక మీరు తా రీతిగా మేము జాగ్రత్తగా చేయాలని అవును ప్రభావ విజృంభించి తను మళ్ళీ దుష్టుడు పన్ను పనిచేస్తున్నాయినా అది మీ యొక్క ఆమోదాన్ని మేము ఎందుకంటే వానంతట ఏం చేయాలని మాకు తెలిసినైనా మీరు మాకు చూపించారు ఎన్నిసార్లు ఎందుకంటే ప్రవ్వా భక్తిహీన మీద భక్తిహీనత మీద మీ యొక్క తన మళ్ళీ క్రోధ మీరు ఇతర మండుతుందని మీరు వారి పట్ల కనికరం చూపించండి క్షమించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఇక ముఖ్యంగా బిడ్డ గురించి మేము ప్రార్థిస్తున్నాం నైనా ఆ మీద రక్తాన్ని ప్రోక్షించండి తండ్రి మీరు పొందిన గాయల చేత స్వతం అయినా స్వతపరచండి హీడింగ్ పయించండి బ్లాక్స్ దిగ్గర దించండి ప్రవ్వ అవును ప్రభావి మేము అనేక పర్యాలు విన్నాం నాయన ఆయక తను మళ్ళీ బ్లాక్స్ ఓపెన్ కావడం ప్రార్థించినాక అవున ప్రభా రక్తము సమంగా ప్రసరించడం మేము గమనించిన సాక్ష్య పరంగా ప్రభావ కిడ్నీ రీక్రియేట్ కావడం మేము చూసినాం మా కళ్ళారా ఎన్నో సాక్షాలు విన్నాం నైనా ఆయన రీక్రియేట్ కావడం మేము చూసినాం ప్రభావ ప్రభా బిడన్ సొంతపరచండి తన జీవితంలో ఒక గొప్ప సాక్ష్యాన్ని అనుకరించి మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించి గొప్ప సేవకుంగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు మాకు నెక్స్ట్ జనరేషన్ ఫీచర్స్ అవసరం తండ్రి సేవ ఓకే అవసరం కనుకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావ మీ యొక్క సహాయం చేత నడిపించండి ప్రభు మీరు మహిళ మార్గం లేదా అబిడన్లు ఏమైనా చేస్తుంది కానీ చిన్న బిడ్డ ఇంకొక దాష్ణా బిడ రక్తం ఆ బిడ్డ రక్తాన్ని పోషించండి హార్ట్ లో ఉన్న రోల్ని ఫిల్అప్ చేయండి తండ్రి ఇది మీ వల్ల సాధ్యమైన డాక్టర్లకు అసాధ్యమైంది ప్రభు ఒకసారి ఫెయిల్ అయింది కానీ మీరే ఫ్లెయిన్ కాదు మాకు తెలుసు అయినా అదే మా విశ్వాసం ఆ బిడ్డను కూడా స్వస్తపరచండి తండ్రి ప్రతి చోట మీ యొక్క సహాయంగా కనుగరించి నడిపించండి ధైర్యంగా మీ యొక్క నీతి ప్రకటించాలి ఎందుకంటే ప్రభావ మాకు స్వాత పలహారాధ్యాలను హెచ్చరించిన అది ఆయన వాక్యం ప్రకటించినప్పుడు ప్రభు వెనువెంటనే సూచక క్రియలు నెరవేర్నైనా దాని ద్వారా మీ యొక్క వాక్యం స్థిరపరచబడించండ్రి ఆ టైంకినాం అది నెరవేర్చి మహిమనండి మీరు అక్కడ వరకు అందరినీ సిద్ధపరచుకున్నాను ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించచ్చు నామ తండ్రి మన ప్రవైన ఏసుక్రీస్తు సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైందాక Ayúdeles a sí, sí, sí.